సరే ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభా పరిషితుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడకు తండ్రి మైమ సర్వీపకు దేవా కృప మనికి వందాలిసయ్య గొప్ప దేవ ఈ కడిషిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపించుకొని మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాలు మమ్మల్ని కాచి కాపాడినైనా మీకు నూతనమైన కృప నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్ధిష్టమైనా మీరే ఈ దినవంతా మీరు మాకు సహాయకులు ఉన్నందుకని నీకు వందాలి నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా గొప్పదేవా మీ కృప మమ్మల్ని ఆదరించిందినైనా మీ కృప మమ్మల్ని దాచి కాపాడింది ప్రభావ నీకు వందాలేసయ్యా నీకే వందాలు అర్పించుకోవడం నీకే కృతజ్ఞతలనైనా ఈ క్షణం వరకు ప్రభావ మేము సజిలుగునే కేవలం మీ కృపనే నా తండ్రి నీకు వందాలే మీ ప్రేమ ఎంతగా ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అయినా దాన్ని బట్టి నీకు వందాలేసయ్య నీకే కృతజ్ఞతలు అర్పించడం అయినా మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని మాకు అందరికీ అనుగరించినారు తండ్రి నీకు వందాలు మీ సముచితమైన కృపను మాకు ఆదరణకి ఇచ్చి మమ్మల్ని బలపరిచిన విధాన్ని నీకు వందనాలు చేయిస్తున్నాం అయినా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగును కాక హాలు మధ్య కన్న సమయంలో సన్నిధికి మేము వచ్చినాం ప్రభా మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు సరిజేయండి ప్రభావం మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అందరికీ అనుగరించండి వాక్యంలోని సత్యమే గ్రహించేలాగిన మా ఆత్మీని తల్లిప్పండి ప్రభావ మీ ఆత్మకార్యం జరిగించండి రానబడి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభావ ఈ ఆరాధన అంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నడిపించి ఈ నామాన్ని ప్రైమి పాటల ధర మా ఇంపొందని వాక్యం ధర మాట్లాడి పరిశుధ ఆత్మ నడిపి ఇప్పుడు మాకు అందరికీ అనుగ్రించమని ఏసు క్రీస్తు పరిశుధ నామంను ప్రార్థించుతున్నాం తండ్రి దరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను నీ ప్రేమే నను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను చీకటికెరటాలలో కృంగిన వేలలో టిెరటాలలో కృంగినవ ఉదయించెను కృపనాదలో చేదరిన మనసే నూతనమాయనా ఉదయించెను నీ కృపనా ఎదలో చేదరిన మనసే మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయో చిత్తమైనా నీ కృపయే నన్ను దాచికా పాడెను నీ కృపయే దాచికా పాడెను బలచోచకమైనా మంద సమా మంద సమానికై సజీవయాగమయమైన సేవై ఆత్మాభిషేకముతో నను నింపితి వా సజీవయాగమయీ యుక్తమైన సేవై ఆత్మాభిషేకముతో నను నింపితివా సంగక్షేమేనా ప్రణమాయణ సంఘక్షేమీనా ప్రణమాయనా ని ప్రేమే నదరించేను సమయోచనా నికృపయేన దాచి కాపాడను నిపయే దాచి కాపాడేను సమయోచితమైనా నిపయే నన్ను దాచికా పాడేను నిపయే దాచికా పాడెను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను దరించేను అలలియ థ్యాంక్ యూ దిలీప్ పాడుతున్నా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోకాభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోకాభిషేకం కావాళయా ఏసయా కవాలయ్యా నీ ఆత్మాభిషేకం కావాలయా ఏసయ్యా మీ ఆత్మాభిషేకం కావాళయా రాధనాశక్తి నాకు కావాళయా పరలోకాభిషేకం కావాలయా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయ చేయుమా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయ ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోకాభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోకాభిషేకం కావాలయా సింహాల గుహలోని దానిలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా సింహాల గుహలోని దానిలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా నీతో నడిచే వరమీయుమా నీతో నడిచే వరమీయుమా నీసులు అనుమోసే కృపణీయుమా నీసులు అనుమోసే కృపణీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోకాభిషేకం కావాలయా ార్థనాశక్తి నాకు కావలయా నే పరలోకాభిషేకం కావలయా పేతురు ప్రాథింపగనీ ఆత్మనుదింపితివి నే పాడు చోటెల్లా దిగిరా దేవా పేతురు ప్రార్థింపగనీ ఆత్మనుదింపితివి నే పాడు చోటెల్లా దిగిరా దేవా చిన్న వయస్సులో అభిషేకించినైర్మీ చిన్న వయసులో అభిషేకించినైర్మీ ఆవల్ ఈ చిన్నవాడిని అభిషేకించు ఈ చిన్నవాడిని అభిషేకించు ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోకాభిషేకం కావాలయా ఏసాలయా నీ ఆత్మాభిషేకం కావాలయా ఏ సయా కావాలయ్యా మీ ఆత్మాభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోకాభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోకాభిషేకం కావాలయా అలాం ప్రైజ్ లాంక్ యూ బ్రదర్ ప్రైజ్ ప్రభు అయిన యేసు క్రిస్తు నామం పేరిట మీ అందరికీ శుభవంతనాములు చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం మహాపరిషుతుడా మహోన్నతుడా జీవం కలిగిన దేవా ఎస్ అయ్యా నీకు వందనాలు ప్రభా తండ్రి నీకెస్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా గడిచిన కాలమంతా తండ్రి నాయన నీ కృపలో నాయన మమ్మల్ని రక్షించి కాపాడిన ప్రభా నాయన అనేక విధమైన కీడుల నుంచి సోదరుల నుంచి ప్రతి విధమైన అపవాది బాణం నుంచి నాయన ప్రతి మరణగండం నుంచి మమ్మల్ని తప్పించి నీ కృపలో మమ్మల్ని దాచి కాపాడి ఈ దినంకు ప్రభాని యొక్క నూతన కృప ఇచ్చినావు ప్రభా నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞతా స్థుతులు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి ఎస్ఐ నీకే యుగములు కలుగునుగాక హలి తండ్రి ప్రభ్వాన్ ఆయన ఇదివని వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభ్వాన్ ఆయన తండ్రిని స్వరం ద్వారా నువ్వే మాతో మాట్లాడమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఒకటో యహోను రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేనో వచనము ఒకటో యహోను రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేనో వచనం ఏముందంటే ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు పదహారవ వచనము లోకంలో ఉన్నదంతయో అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే కాబట్టి మన ప్రభు మన తండ్రి మనకు రక్షకుడైన మన ఏసయ్య మనకి ఏం చెప్తుందంటే ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని అంటున్నాడు మన ప్రభు ఎందుకు మనల్ని లోకంలో ఉన్న వాటిని నేనను ఎందుకు ప్రేమించ అన్నాడంటే మన ప్రభు మనకి ఆశీర్వాదం ఇచ్చిండు ఆయన పరలోక రాజ్యానికి మనలందరినీ వారసులుగా చేసేండు హక్కుదారులుగా చేసేండు మనం ఈ లోకంలో ఉన్నా కానీ మనం ఆయన దగ్గర ఉన్నాము పరలోకంలో మన ఆత్మ కాబట్టి ఈ లోకంలో ఎందుకు ప్రేమించకూడదంటే చూడండి మన ప్రభు ఈ భూమి మీదన్న వాటిని వేటిని ప్రేమించకూడదు అని చెప్పిండు పైన ఉన్న వాటినే మనల్ని వెతకమన్నాడు ఎందుకంటే మనం ఈ లోకస్తులము కాదు చూడండి ఈ లోకంలో మనం ఉన్నామంటే కేవలము ఆయన మనకిచ్చిన భారము ఆయన సువార్తని మనం ప్రకటించట కొరకే ఈ లోకంలో ఉన్నాము చూడండి ఈ లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమిస్తే మనకి ఏమొస్తుంది నేను చివరిగా చెప్తాను కాబట్టి ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను మనము ప్రేమింపకొడి ఎవడైనాను లోకమును ప్రేమించిన యడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు కాబట్టి ఈ లోకం మీద ఆశలతో ఈ లోకం మీద వాళ్ళు ఈ లోకాన్నే ప్రేమిస్తూ ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటిని అనుసరిస్తూ మనం ఈ లోకస్తులాగా మనము జీవించొద్దు మనం భూని కాదు మనము ఆకాశవాసులము కాబట్టి ఈ లోకంలో తండ్రి ప్రేమ ఎందుకు ఉండదంటే ఈ లోకమంతా స్వార్థంతో ఉంటది ఈ లోకమంతా మోసంతో ఉంటది చూడండి ధనాపేక్షతో గలిగి ఉంటది కాబట్టి ఈ లోకాన్ని మనము ప్రేమిస్తే మనలో తండ్రి ప్రేమ ఉండదు ఎందుకంటే ఈ లోకము శరీరక సంబంధమైనది మన ఆత్మ పరలోక సంబంధమైనది చూడండి ఈ లోకంలో మరణిస్తే నీ శరీరము నా శరీరము మన శరీరం ఏమైపోతుంది భూమిలోకి పోతుంది కానీ మన ఆత్మ మాత్రం ప్రభు దగ్గరికి వెళ్తుంది చూడండి ఎందుకు అంటే చూడండి లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే కాబట్టి మన శరీరాశ అంటే నేత్రాశ అంటే ఏందో నేను చెప్తాను జీవపు డంబము తండ్రి పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే కాబట్టి చూడండి ఆయన సంబంధమైనవి ఏవి అంటే పరలోక సంబంధమైన ఫలాలు ఏమింటో మనకు తెలుసు ప్రేమ మంచితనము సమాధానము దీర్ఘశాంతము శాంతము ఆశా నిగ్రహము ఇవి ఆత్మ ఫలములు ఈ లోకంలో ఏమున్నాయో మనం చూస్తాం కాబట్టి దేవుడు ఈ లోకంలో మనల్ని ప్రేమించొద్దు చూడండి ఈ లోకంలో ఉన్నదంతా ఎట్లా ఉంటది శరీరాశ ఉంటుంది నేత్రాశ ఉంటది జీవపు డమ్మము ఇవి దేవుడి నుంచి కలిగినవి కావు ఇవి లోక సంబంధమైనవి అని మన ప్రభు జ్యోతుండు అలాగే పదియోడ వచ్చినము లోకము దాని ఆశయు గతించి పోచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును కాబట్టి ఈ లోకము మనము లోకమును దాని ఆశయు గతించిపోవునంటే ఈ లోకము ఉండదు కదా మన ప్రభు ఆయన రాకడా వచ్చినప్పుడు మనకి తెలుసు ఈ లోకమంతా మొత్తము ఎట్లా అయిపోతుందో కూడా మనకు తెలుసు ఎందుకంటే ఈ లోకం ఉండదు కానీ మనం ఎప్పుడైతే ఈ లోకస్తుల్లాగా మనం జీవించమో మనము పరలోక సంబంధమైన వాళ్ళమంటే ఈ లోకంలో మనం ఉన్నామంటే ఒక యాత్రికుల్లాగానే ఉన్నాం చూడండి మనం ఒక ద్వేషానికి వెళ్ళినాం మన స్వగ్రామం వదిలి ఇక్కడికి వచ్చినాం మన సొంత ఊరు మనం హైదరాబాద్ అని చెప్పాం చూడండి కరెంట్ అడ్రస్ ఏదంటే మన హోమ్ టౌన్ చెప్తాము రెసిడెన్షియల్ అంటే ఉండేదంటే ఇట్లనే మనకి ఒక ఊరు ఉంది మనకి ఒక స్థలం ఉంది అదే పరలోక రాజ్యము కాబట్టి అది మనకి అది ఈ లోకంలో లేదు కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తుండంటే మనమంతా ఈ లోకంలో ఒక యాత్రికులమే చూడండి మనం ఉన్నంత కాలము తండ్రి చెత్తము ఆ తర్వాత మనమంతా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక తప్పదు కాబట్టి చూడండి లోకము దాని ఆశయం గతించి పోచున్నవి కానీ దేవుని చిత్తము వాడు నిరంతరము నిలుచును కాబట్టి మనం ఈ లోకంలో దేని మీద మనం ఆశ పెట్టుకోవద్దు ఈ లోకస్తులాగా మనం జీవించొద్దు ఈ లోకస్తులాగా మనం జీవిస్తేనే ఈ లోకం మీద వచ్చే తెగులన్నీ మనం కూడా సఫర్ అవ్వాల్సి ఎందుకు అది దేవుని విధానం అది చూడండి లోకాన్ని ప్రేమించి శరీరాశ కలిగి నేత్రాశ కలిగి జీవించిన వాళ్ళకి ఆయనకు వచ్చే కోపము వీళ్ళ మీద పడుతుంది కానీ మనమంతా ఒక యాత్రికులమే కాబట్టి మనం ఈ లోకస్తుల్లాగా లేము ఈ లోకంలో మనం లేము కాబట్టి ఆయన పిలుపు తగినట్టు మనం జాగ్రత్తగా జీవిస్తే మనమంతా పరలోక సంబంధమైన వాళ్ళమైతే మన మీదకి లోకంలో వచ్చే ఏ కీడు కానీ ఏ శ్రమలు కానీ మనకు రావు దేవుడి నుంచి వచ్చేవి ఏవి ఆయన ఉగ్రత మనకు రాదు ఎందుకంటే మనం ఈ లోకస్తులం కాదు కాబట్టి మనం ఆయనలో నివసిస్తున్నాం ఆయనలో బ్రతుకుతున్నాం చూడండి ఆయనగా ఆయనలో ఉన్నప్పుడు ఆయనతో ఉన్నప్పుడు మనకి సురక్ష ఉంటది అంటే సేఫ్టీ ఉంటది మనకి కాబట్టి ఎందుకు దేవుడి మాట చెప్తుండే చూడండి కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనం లేముందంటే భూమి మీద ఉన్న భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కాముతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి కాబట్టి చూడండి భూమి మీద ఉన్న మీ అవయవములనంటే జారత్వము అపవిత్రత కామకత్వము ఇవి మూడు దేనికి సాదృశ్యం అంటే వ్యభిచారానికి సాదృశ్యం చూడండి జారత్వం ఉన్న అపవిత్రత ఉన్న కాముతరతను ఉన్న దురాశ విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి అంటున్నాడు చూడండి దురాశ ఏం చేస్తుంది మనల్ని అక్రమంలోకి నడిపిస్తుంది ధనాపేక్ష ఏం చేస్తుంది అక్రమ మార్గంలోకి నడిపిస్తుంది చూడండి జారత్వము అపవిత్రత కామరత్వం ఉంటే ఏముంటది పొరుగువాణిని ప్రతిదీ ఆశించాలనిపిస్తుంది అన్నీ ఇవన్నీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నవి చూడండి నిన్ను వలే నీ పొరుగు ప్రేమించమని మన ప్రభు చెప్తే మనలో జారత్వం ఉండదు అపవిత్రత ఉండదు కామరత్వం ఉండదు ఎందుకంటే నీ పొరుగు ఏది మనల్ని ఆశించొద్దు చూడండి తనకు సంబంధించింది ఏదైనా కాబట్టి మనము విగ్రహ ఆరాధన మనందరికీ తెలుసు విగ్రహారాధన అంటే నువ్వు లోకాన్నే ఒక విగ్రహం చేసుకొని నీ హృదయంలో పెట్టుకుంటే అది విగ్రహారాధనే చూడండి నువ్వు దేని మీద నీ మనస్సు నీ దృష్టి నీ ఆలోచనలన్నీ నువ్వు దాని కొరకు ప్రయాస పడుతుంటే నువ్వు విగ్రహారాధకుడివే చూడండి దేవుణ్ణి కాదని మనము దేని మీద ఎక్కువ ఆసక్తి పెట్టుకుంటామో ఎక్కువ ప్రేమ పెట్టుకుంటామో ఎక్కువ దాని కొరకే మనం ప్రయాస పడతాము ఆయనని కాదని నువ్వు తల్లిని ప్రేమించినా తండ్రిని ప్రేమించిన మన ప్రభు చెప్పిండు ఎందుకు అది విగ్రహారాధన అవుతుంది మనము ఎక్కువ ఆయననే ప్రేమించాలా మనకు తల్లి తండ్రి మనకి ప్రభువే కానీ ఆయనకి ఇచ్చిన విలువ ఆయనకి ఇవ్వాలా తర్వాతనే ఎవరికైనా చూడండి ఎందుకు ఆయనకి విలువ ఇయకపోతే మనం వీళ్ళని ప్రేమిస్తే ఆయనకు దూరం అయిపోతాం విగ్రహారధన అంటే మనం దేనిని ఎక్కువగా మనం మనసు పెట్టొద్దు మనం ప్రేమించొద్దు మనం ప్రేమించాలా మనసు పెట్టాలంటే మన ప్రభునే పెట్టాలా ఆయన మీదనే మనం మనసు పెట్టాలా చూడండి దానిని కాదని మనం మన ఉద్యోగాన్ని ప్రేమించినా కూడా విగ్రహారధనే మన తిండిని మనం ప్రేమించినా విగ్రహారధనే చూడండి ఆయనకు దూరం అయ్యే పని ఎక్కువ నువ్వు ఏది చేసినా అది ఒక విగ్రహారధన కిందనే వస్తుంది ఎందుకంటే నీ మనస్సు నీ హృదయము నీ ఆలోచనలు నీ తలంపులన్నీ నీవు దాని మీద పెట్టినావు నీ మనస్సు అంతా దాని మీదనే ఉంటే నీకు ప్రభు మీద మనకు లేనట్టే కాబట్టి మనము జారత్వము అపవిత్రత ఇవన్నీ కాముతరతను దురాశ విగ్రహారాధన ధనాపేక్ష కాబట్టే చూడండి ధనాపేక్ష ఉంది కాబట్టి అనేక శిష్యులు చేయమంటే ఎవరు చే అనేకుల్ని శిష్యులుగా చేయట్లేదు ఎందుకు చేయట్లేదంటే అనేకులు శిష్యులైతే చర్చిలకు కూడా ఎవరు పోరు ఎక్కడ ఎవరు పోరు చూడండి ఈ ధనము ఎందుకు దేవుని బిడ్డలు ఇట్లా అయిపోయినారంటే చూడండి ధనాపేక్ష కలిగే ధనాపేక్షే ఎందుకు ధనాపేక్ష అంటే చూడండి వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కానీ జీవం దేవుడి మీద ఆధారపడి బ్రతకట్లేదు వాళ్ళు కాబట్టే చూడండి ఒక సేవకుడు ఇంకో దిక్కడికి వెళ్ళిపోతే మనుషులకు చాలా కష్టం నొప్పి బాధ కలుగుతుంది అసూయ వస్తది ద్వేషం వస్తుంది కానీ ఇవి మనలో కలిగినాయి అంటే మనం ఎట్లా దేవుని సంబంధమైన వాళ్ళ అమ్ముతాం చూడండి అట్లా మనం చెప్పుకుంటే మనం అపద్ధి కులమే ఎవరైనా కానీ చూడండి మనలో ద్వేషము అసూయ ఇవి రాకూడదు ఎందుకంటే చూడండి ఇవి వస్తే ఎంతటి సేవకుడైనా ఎంతటి దేవుని బిడ్డైనా పడిపోతాడు ఆ ద్వేషము అసూయ మనలో ఉండొద్దు కాబట్టి ప్రభు ఏం చెప్తుండంటే ధనాపేక్ష దురాశ విగ్రహారాధన అపవిత్రత కాబట్టి కాముతరతను జారత్వమును మనము చంపి ఇవన్నీ శరీరాశలే ఇవన్నీ ఇవన్నీ నేత్రాశలే కదా చూడండి ఇందుకు ఈ మాటలు చెప్తుండంటే లోకములో లోకము దాని ఆశయు గతించి పోవచున్నవి ఇవన్నీ గతించిపోతాయి చూడండి ఈ భూమే గతించిపోతుంది ఆయన రాకడప్పుడు కాబట్టి దాని మీద మనసు చూస్తే దాని మీద మనం పెడితే మనం కూడా గతించిపోతాం ఎందుకు ఈ లోకమే ఉన్నప్పుడు నువ్వు దేని కొరకు ప్రయాస పడుతున్నావో దేని కొరకు నువ్వు పరిగెత్తుతున్నావో అదే పోతుంది కాబట్టి చూడండి కాబట్టి దేవుడు ఏం చెబుతున్నంటే కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చిన ఏమంటున్నాడంటే వాటి దేవుని ఉగ్రత అవి మీదకి వచ్చను కాబట్టి ఆయన ఉగ్రత ఈ శరీర సంబంధమైన వాళ్ళ మీదకి ఈ లోకంలో జీవిస్తూ లోకానుసారంగా నడుచుకొని ఆయన వాజ్ఞ ఆయన ఆజ్ఞలను కూడా అతిక్రమించి ఇష్టానుసారంగా చూడండి దేవుని వాక్యం పట్ల భయభక్తులు లేకుండా విధేయత లేకుండా చూడండి వాళ్ళ సొంతగా వాళ్ళు ఈ లోకానుసారంగా నడుచుకునే వాళ్ళు దేవుణ్ణి కూడా విడిచిపెట్టే వాళ్ళు కాబట్టి ఆయన ఉగ్రత ఈ లోకం మీదకి వస్తే ఈ లోకంలో ఉన్న వాళ్ళు లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో దాన్ని ఎవరైతే వెంబడిస్తున్నారో చూడండి వాళ్ళ మీదకి వస్తుందని చెప్తుండు కానీ మనము అయితే ఈ లోకస్తుల్లాగా జీవించొద్దు మనము ఒక యాత్రికులమే ఈ లోకంలో కాబట్టి మన రాజ్యము మన ప్రభు చోట ఉంది నువ్వు ఆయన దగ్గర ఉంటే ఈ లోకం మీద ఎంత ఏమి జరిగినా కానీ నీకు భయం రాదు నువ్వు భయపడవు ఎందుకంటే మన ప్రభు మనల్ని ఆయన రెక్కల నీడలో కప్పుకుంటాడు కాబట్టి మన దగ్గరికి ఏవి రావు కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించిన వాళ్ళలోనే ఈ లోకానుసారంగా జీవించిన వాళ్ళే అంటే ఈ శరీరాస్త నేత్రాస్త ఈ జీవపు డంబము ఎవరైతే ఇవి కలిగి ఉన్నారో వాళ్ళ మీదకే దేవుని ఉగ్రత వచ్చి పడతుంది కానీ మనము పరలోక సంబంధుల్లాగా ఆయనతో ఉంటే మనకి ఏమీ రాదు కాబట్టి ఈ దినం మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాము క్షేమంగా ఉండగలుగుతున్నాము మనము ఈ దినము సజీవ లెక్కలో ఉండి ఈ సజీవుడైన మన ప్రభు మన రక్షకుడు ఈ జీవం దేవుని మాటలు వినగలుగుతున్నాం అది ఆయన కృపనే కాబట్టి చూడండి కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఏడో వచ్చిన ఏముందంటే పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటరి పూర్వము అంటే నువ్వు నేను మనం రక్షణ పొందనప్పుడు నువ్వు జీవం గల దేవుడని ఈయనని ఎరగినప్పుడు ఇన విధానాలు నీకు తెలియనప్పుడు ఆయన ఆజ్ఞలు నీకు తెలియనప్పుడు అప్పుడు చేసినాం మనం అంత ఈ గుణగాణాలు ఏదో ఒకటి మనం చేసినాం ఏదో బలహీనత మనలో ఉంది ఏదొక పాపం మనం చేసినాం కాబట్టి అప్పుడు పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరిని వీటిని అనుసరించి నడుచుకుంటరి చూడండి ఒకప్పుడు మనం చేసినాం రక్షణ పొందక ఎందుకంటే మనకి విధానాలు తెలియదు కాబట్టి లోకస్తులాగా మనము జీవించినాము లోకానుసారంగా నడుచుకున్నాము స్వార్థంతో చూడండి ఇట్లా జీవించినాక ఎప్పుడైతే మన ప్రభు గురించి మనం ఎరిగినామో ఆయనని తెలుసుకున్నామో ఈయననే నిజమైన దేవుడు ఈయన ద్వారానే నా పాపములకు క్షమాపణ నా అపరాధములకు క్షమాపణ అని నువ్వు ఎరిగినాక ఆయన నామంలో రక్షణ పొందినాక నువ్వు మరణించిన తర్వాత నువ్వు మళ్ళీ పునరుద్ధానుడు అయ్యి నూతన శిశువులాగా జన్మించినాక నువ్వు వీటిని అనుసరించి నడుచుకోవద్దు మనం ఒకప్పుడు చేసినాం ప్రతి మనిషి పాపం చేసిన తల్లి గర్భంలో పుట్టినప్పుడే పాపం చేస్తాం మనం మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు తరతరాల దోషాలు మన మీద ఉన్నాయి వాటన్నిటి నుంచి ఎప్పుడైతే ఆయన నామంలో మనం రక్షణ పొందినాక వాటన్నిటి పాపాల నుంచి ఆ శాపాల నుంచి ఆయన మనకు విడుదలిచ్చి ఆయన జీవం మనలో పెట్టిండు కాబట్టి నువ్వు నేను ఎప్పుడైతే రక్షణ పొందినామో మనమంతా మన ప్రభు పరలోక సంబంధి కాబట్టి మనము కూడా పరలోక సంబంధమైన వాళ్ళమే కానీ మనం రక్షణ పొంది ఆ పూర్వము చేసిన జీవితంలో తిరిగి మనం చేస్తే చూడండి ఇలాంటి క్రియలు కలిగి మనం ఉంటే ఆయన కోపం నుంచి ఆయన ఉగ్రత నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఎందుకంటే ఆయన దోషులను ఎప్పుడు నిర్దోషులుగా ఎంచడు చూడండి మనకుంటదేమో ఈ పోనీ తప్పు చేసిండు క్షమించేద్దాం మనం అనుకుంటాం కానీ మన ప్రభు క్షమించడు బిన్యామీల పరిస్థితి ఏమైంది కాబట్టి ఆయన ఎవరైనా సరే చూడండి ఎవరైనా సరే ఆయన క్షమించడు ఎందుకంటే నీకు అన్ని తెలిసి మనకి ఆయన వాక్యం తెలిసి ఆయన ఆజ్ఞలు తెలిసి చూడండి ఆయనకి తిరుగుబాటు చేస్తే మన దేవుడు మనల్ని క్షమించడు కాబట్టి మనము మన తండ్రి మీదనే మనం ఆధారపడి జీవించాలా ఆయన కృపనే మనల్ని రక్షిస్తది ఎప్పుడు ఆయనలో మనం ఉన్నప్పుడే ఈ లోకంలో ఉన్నా కానీ ఈ లోకస్తుల్లాగా మనం జీవించినప్పుడే మనము ఒక నువ్వు అనుకున్నప్పుడే ఆయన ప్రేమ నీలో ఉన్నప్పుడు ఆయన చిత్తమేదో నువ్వు గ్రహించినప్పుడు దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటే మన ప్రభు చెప్తుంది ఏంటంటే దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును కాబట్టి మనము నిరంతరము ఉంటాం ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా కానీ మనము భయపడము ఎందుకంటే మన ప్రభువే మనకి వాగ్దానం ఇస్తుడు దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును నిరంతరం ఒక దినం కాదు చూడండి తనకి దేవుడు ఈ లోకంలో తనకి ఇచ్చిన గడియ వరకు నిరంతరము వెలుగులాగానే ఉంటాడు ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటే ఆయన చిత్త ప్రకారంగా జీవించకుండా పూర్వము చేసిన నువ్వు ఎట్లా నడుచుకున్నావో రక్షణ ముందుకు మళ్ళీ నువ్వు అదే స్థితికి వెళ్ళి నువ్వు మళ్ళీ పాపం చేస్తే మనమైతే ఆయన ఉగ్రత నుంచి ఆయన కోపాన్నించి తప్పించుకోలేం ఎందుకంటే మనకి తెలుసు మన పాపాలు అవి తెలిస్తే రక్షణ పొందినవు వాటిని ఒప్పుకొని రక్షణ పొందినాక మళ్ళా తిరిగి పాపం చేస్తే నువ్వు ఎరిగి చేస్తున్నావా ఎరుగక చేస్తున్నారా కాబట్టి ఆయన ఎరిగకుండా చేస్తే క్షమిస్తాడేమో కానీ మన ప్రభు ఎరిగి కూడా పాపం చేస్తే నువ్వు ఆయనకి తీరుకుబాటు చేసినట్టు మనం చూడండి మన ప్రభు ఎందుకు చెప్తుండే మన ప్రభు దేన్నైనా క్షమిస్తాడేమో కానీ మనకి ఇది తప్పు ఇది దేవునికి విరుద్ధమైన పని అని తెలిసి కూడా మనం చెయ్యొద్దు ఎందుకంటే మన దేవుడు పౌరుషం గల దేవుడు అయినా రౌద్రం గల దేవుడు అయినా కాబట్టి చూడండి ఎందుకు మనం చెప్తుండంటే కులసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అయితే ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోటో నోటా భూతుల వీటన్నిటినీ విసర్జించుడి కాబట్టి ఇప్పుడైతే మీరు అన్నాడు మన ప్రభు అంటే ఇది నాకు కూడా వర్తిస్తుంది వింటున్నా మీకు వర్తిస్తుంది ఈ వాక్యం ఎవరైతే వింటారో ప్రతి ఒక్కరు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తది ఏమని కోపము ఉండొద్దు మనలో మన ప్రభువే సమాధానకర్త ఆయన వెలుగు నీలో ఉంటే మన సమాధానం ఉంటుంది చూడండి మనలో కోపము ఉండొద్దు ఆగ్రహము కోపము ఎక్కువైతే ఏమొస్తుంది మనుషుల్లో ఆగ్రహం వస్తుంది చూడండి ఒక మనిషి ఇంట్లో సమస్యలు చూసినా ఎక్కడ చూసినా చిన్న మాటల కాడ తగాదు స్టార్ట్ అవుతుంది కోపం ఏమవుతుంది అది పెద్ద పెద్దగా అయ్యి మాటలు కాస్త ఏమవుతాయి నోటి బూతులు అవుతాయి ఆ నోటి బూతులు కాస్త ఏమవుతుంది మాట మాట వాళ్ళకి ఏమవుతుంది ఇంకా ఆగ్రహం వస్తుంది చూడండి ఆ ఆగ్రహం వల్ల దూషణ వస్తుంది చూడండి దూషించుకుంటారు నువ్వు ఇంత నేనింత వాళ్ళు అట్లా అయిపోయిన తర్వాత ఏమవుతారు దుష్టత్వం అంటే ఒకరిని ఒకరింకా క్రోరంగా చంపుకోవడానికి కూడా అంటే చూడండి ఒక చిన్న కోపము ఎంత చంపడానికి కూడా దారి తీస్తుంది అందుకే నరుని కోపము దేవుని నీతిని జరిగించదని యాకోబు రాసిన పత్రికలో ఉంది యాకోబు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం అంటే చూడండి యాకోబు రాసిన పత్రిక ఫస్ట్ అధ్యాయము ఇరవై వచ్చిన ఏముందంటే చూడండి ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు చూడండి మన కోప పడితే దేవుని నీతిని నెరవేర్చలేవంట నీలో కోపముంటే నీ సహోదరులతో నువ్వు ఎట్లా సమాధాన పడతావు వాణ్ణి ఎట్లా క్షమించగలుగుతావు వాణ్ణి ఎట్లా కనికరించగలవు వాడితో ఎట్లా ప్రేమగా నువ్వు మాట్లాడగలవు కాబట్టి చూడండి అందుచేత సమస్త కల్మషనమును విర్ర వీగుచున్న మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి చూడండి సాత్వికం అంటే తగ్గించుకోవాలా మనం నేను తప్పు చేసినా నేను పాపం చేసినా నేనేమి దేవునికి కాదు చూడండి మన ప్రభు ఈ లోకంలో తప్పు చేస్తే పాపాలని కప్పిపుచ్చుతారేమో సమర్థించుకుంటారేమో ఏదోదో చెప్పుకుంటారేమో కానీ సాకులు మన ప్రభు చెప్పడు నేను తప్పు చేసినా నన్ను శిక్షిస్తాడు ఆయన నువ్వు తప్పు చేస్తే నిన్ను శిక్షిస్తాడు ఎందుకు ఆయన ఎప్పుడు దోషులను నిర్దోషులుగా ఎంచడు ఎందుకంటే ఆయనలో కపటం ఉండదు ఆయన ప్రేమ స్వార్థమైన ప్రేమ కాబట్టి ఆయన ఈ లోకం కొరకు తరతరాల కొరకే తన ప్రాణాన్ని బలిగా అర్పించిండు ఎందుకు మనలందరినీ పరిశుద్ధపరచడానికి కాబట్టి ఆయన ప్రేమ అందరిలో ఎలా ఉంటదో చూడండి మనలో కూడా కోపం ఉంటే మనలో దుష్టత్వం ఉంటే భ్రష్టత్వం ఉంటే మనల్ని నిర్దోషులని ఆయన ఎంచడు వాని వాని క్రియల చొప్పున ఆయన ఫలం ఇస్తానన్నాడు నా క్రియలు సరిగా లేకపోతే నాకు ఫలం వస్తుంది మీ క్రియలు లేకపోతే మీకు ఫలం వస్తుంది ఎందుకంటే ఈ వాక్యము చెప్పే వాళ్ళకి వర్తిస్తుంది వినే వాళ్ళకి వర్తిస్తుంది ఎందుకు ఈ జీవం దేవుడు మాట్లాడితే కాబట్టి ఆయన చెప్తున్న స్వరం ఏదైనా అది చెప్పే వాళ్ళకి అది రెండంచుల ఖడ్గం అంటే చూడండి చెప్పే వాళ్ళకి వర్తిస్తుంది వినే వాళ్ళకి వర్తిస్తుంది ఎందుకు ప్రభు చెప్తుందంటే మన కోపం వలన మనము దేవుని నీతిని నెరవేర్చలేము నువ్వు సమాధాన పడకపోతే మనం సేవలో కూడా వెళ్ళలేం నేను కొన్ని దినాలు కూడా నాలో కూడా కొంచెం కోపము కొంచెం నిరుత్సాహం వచ్చింది కానీ దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు ఎందుకు చెప్తున్నానంటే మనం సమాధాన దేవుని బిడ్డలు మనలో కోపం ఉంటే దేవుని బిడ్డలం అవుతాం కోపం ఉంటే ఏం ఆగ్రహం వస్తుంది దుష్టత్వం వస్తుంది నువ్వు దూషిస్తావు చూడండి దూషణ ఈ లోకంలో జరుగుతుంది కదా క్రైస్తవులు మతోన్మాదులు అని ఒకరిని ఒకరు దూషించుకోవడం ఒకరిని ఒకరు నోటి భూతులు అనుసరించి నడుచుకోవడం ఒకరికి కోపం తెచ్చుకోవడం ఇవన్నీ చూస్తున్నాం కదా ఇవి ఎట్లా సాధ్యమవుతుంది ఒక కోపం వలనే చూడండి కోపం ఎక్కువైతే ఆగ్రహం వస్తుంది నువ్వు దూషిస్తావు నోటి మీ నోరు కూడా అపవిత్రం వాణ్ణి మనం చేపిస్తాము చూడండి వాణ్ణి చంపడానికి కూడా ఇంకా నువ్వు తీర్మానిచ్చుకున్నట్టు అంత చూడండి ఒక చిన్న కోపము ఒక మనిషిని చంపేదాగా తీసుకెళ్తుంది అందుకే మన ప్రభు ఎందుకు చెప్తుండంటే ఆయన బిడ్డలమైన మనకి ఈ గుణగణాలు ఉండొద్దు ఎందుకంటే ఇవి మన ప్రభువులో లేవు ఆయన ఎవరిని దూషించలా ఈ లోకంలో కాబట్టి ఎందుకు మన ప్రభు చెబుతుండే మనము కోపంతో ఉంటే ఆయన నీతిని మనము నెరవేర్చలేము అది ఎవరైనా ప్రకటిస్తున్న నేనైనా వింటున్న మీరైనా ఈ వాక్యాలు వినేవాళ్ళు ఎవరైనా కానీ కోపంతో ఉండి ఉంటే వాళ్ళు ఎప్పటికీ ప్రభు నీతిని ఈ లోకంలో నెరవేర్చలేరంటే ఆయన సువార్తని ప్రకటించలేరు ఎందుకంటే చూడండి నువ్వు కోపంతో ఉంటే వాడిని క్షమించలేవు వాడి మీద కనికరించలేవు వాడితో నువ్వు సమాధాన వాడిని ప్రేమించలేవు కాబట్టి క్షమించకపోతే చూడండి ఎందుకు ప్రభు మనకు చెప్తుండే మనము దేవుడు బిడ్డలం మనం కాబట్టి ఆయనని పోలి నడుచుకోవడం అంటే ఇవి మనలో ఉండొద్దు చూడండి ఈ లోకంలో ఒకప్పుడు వీటిని అన్నిటిని అనుసరించి నడుచుకున్నాం వీటన్నిటి ప్రకారంగా మనం జీవించినాం కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఈయన దేవుడని తెలిసినాక పరిశుద్ధమైన దేవుడు తెలిసినాక ఇలాంటి నిందలు మచ్చలు మన మీద ఉండొద్దు ఇది నిందనే నీ మీద చూడండి నువ్వు ఒకరిని నీ మీద మచ్చ ఉన్నట్టే నువ్వు ఒకరిని కోపంతో ఆగ్రహంతో దూసిచ్చి నోటి బూతులతో మాట్లాడి చూడండి వాడి మీద నువ్వు ప్రతీకారం తీసుకుంటే అది నీ మీద మచ్చ ఉన్నట్టే నా మీద మచ్చ ఉన్నట్టే ఎందుకంటే మన ప్రభు చెప్తుంది ఏంటంటే మనము పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలా ఆయన రాకడా వచ్చినప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తన అంటే చూడండి రెండో పేత్ర రాసిన పత్రిక రెండో పేత్రకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో చూడండి చూడండి పన్నెండో వచనము చదువుతున్నాను దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టుచు రెండో పేత్రుకు రెండో పేతు మూడో అధ్యాయము పన్నెండో వచనము దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను జాగ్రత్త కలిగి గాదు ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలంట ఎప్పుడు ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని నువ్వు దాని కొరకు ఆశగా ఎదురు చూస్తున్న నువ్వు మనము ఎట్లా ఉండాలంట పరిశుద్ధమైన ప్రవర్తన మనలో ఉండాలా పరిశుద్ధమైన ప్రవర్తన మనలో ఉంటే ఇవి ఉండవు మనలో ఎదుటి వారిని క్షమించలేని హృదయం మనలో ఉండదు ఎదుటి వారి మీద కోపడ్డా మనము వెంటనే రియలైజ్ అయిపోయి వాళ్ళతో సమాధాన పడతాం నువ్వు సమాధాన పడలేకపోతే వాడి మీద ద్వేషం వస్తుంది అసూయ వస్తుంది వాణ్ణి నిందించాలా దూషించాల నువ్వు రివర్స్ చేయాల చూడండి చర్యకు ప్రతి చర్య అన్నట్టు వాడు నీకు చేసిండు కాబట్టి తిరిగి వాడిని దెబ్బగొట్టాల ఇవన్నీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు చేసే దేవుని ప్రేమ ఉన్న మనలో ఈ గుణాలు ఉండొద్దు ఆయనను పోలి నడుచుకోవడం అంటే ఆయన ఈ గుణగాణాల మన ప్రభువులో లేవు కాబట్టి చూడండి పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అయినను మనమాయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందా కనబడినట్లు జాగర్తగా పడుడి చూడండి నిష్కలంకులుగా నిందా రహితులుగా నింద మన మీద ఉండొద్దు నువ్వు నింద లేనివాడిగా ఉండాల చూడండి నింద మనలో ఎందుకు ఉండొద్దంటే నీ మీద నింద ఉంటే చూడండి మనము ఆయన ఎక్కడ మనలో నింద ఉంటే మనలో నిష్కలంకం ఉంటే మనకి ఇచ్చిన పరిశుద్ధమైన తెల్లని వస్త్రాలు మరకలు అంటుకున్నాయి అంటే ఈ లోకం మాలిన్యం అంటుకుంది మనకి ఈ లోకం గుణగణాలు మనల్ని అంటుకున్నాయి కాబట్టి మనము తెల్లని వస్త్రాలు కాస్త ఏమైపోయినాయి పాడైపోతాయి కాబట్టి మన ప్రభు చెప్తుంది ఏంటంటే మనం ఆయన కొరకు కనిపెట్టుకునే వాళ్ళం కాబట్టి మనం ఆయన దృష్టికి ఎట్లా ఉండాలా నిష్కలంకులుగా ఉండాలా నిందారహితులుగా ఉండాలా చూడండి ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ మనం ఉండాలది ఎంతో జాగ్రత్త ఉండమంటున్నాడు కాబట్టి ఎందుకంటే మనలో ఎక్కడా మనలో తప్పిపోతామో మనకు తెలియదు ఎందుకంటే ఒక్కోసారి చిన్న చిన్న ఇష్యూలే మనలో ఏం దస్తాయి కోపాన్ని ద్వేషాన్ని ఇంకా అవతల వాడిని ఇంకా ఎట్లా వాడిని పూర్తిగా అసూయ పెట్టుకొని ద్వేషం పెట్టుకొని అది మనము చెయ్యొద్దు నేను ఒకవేళ చేస్తుంటే నా ప్రభు ఎదుట నేను ఒప్పుకుంటున్నా కానీ మీరు చేస్తే మీరు ఒప్పుకోండి ఎందుకు ఒప్పుకోవాలంటే చూడండి ఇవి ఈ లోకస్తుల గుణగణాలు మనలో ఉండొద్దు మనము ఈ లోకంలో ఉన్నాం కానీ మనము ఈ లోకస్తులము కాదు ఈ లోకస్తులు ఇలా చేస్తారు మనము చెయ్యొద్దు కాబట్టి మనలో ఇలాంటి గుణగణాలు ఉంటే నువ్వు ఒప్పుకోవాలా దేవుని ఎదుట నేనైనా ఒప్పుకోవాలా ఎందుకు ఈ వాక్యం నాకు కూడా వర్తిస్తుంది ఎందుకు ఆయన చూడండి ఒక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఎంత ప్రార్థన చేసినా ఆయన నామంలో నువ్వు ఎంత సువార్తని ప్రకటించిన చూడండి నువ్వు దయ్యాలు వెళ్ళగొట్టినా రోగులను స్వస్థపరిచినా ఆయన ఒకటే అక్రమం చేయువారులారా పోండిన యొద్ అన్నాడు అంటే అక్రమము చేసిండ్రంటే వీళ్ళ మీద ఈ నిందలు ఉన్నాయి అన్నమాట చూడండి నింద ఉందా లేదా అక్రమము చేసిండ్రా లేదా అనేకులను శిష్యులు చేయమంటే వీళ్ళు చేయట్లేదు కదా అది నింద ఉన్నట్టా కాదా అక్రమమా కాదా చూడండి ఈ లోకంలో ఆయన అనేకులని శిష్యులు చేయమంటే ఎక్కడ అనేకుల్ని శిష్యులు చేస్తున్నారు ఎవ్వరు చేయట్లేదు అందుకే అక్రమమే కదా చూడండి ఆయన ప్రణాళికను ఆయన విధానాలను మనము అడ్డగించి మన స్వార్థంతోనో మన ధనాపేక్షతోనో దురాశతోనూ మనం చెయ్యొద్దు ఏ వాక్యం ప్రకటించినా నువ్వు ఆయన నామంలో ఏ స్వస్థత చేసినా రోగులను చేసినా ఏది చేసినా అది ఆయన మహిమకే జరగాల అది ఆయనకే మహిమ రావాలా మనం ఏపాటి వాళ్ళము నీటి ఆవిరి లాంటి వాలం బుడక లాంటి వాళ్ళం అది ఎప్పుడు బుడక పగిలిపోతుందో కూడా తెలియదు కాబట్టి మన జీవితమే నీటి ఆవిరు లాంటి జీవితం కాబట్టి మన ప్రభు మనకి చెప్తుంది ఒకటే మన మీద ఎలాంటి నింద ఉండొద్దు నీ మీద నింద ఉంటే నువ్వు ఎంతగా ఆయనలో ప్రాయాసడినా కానీ నువ్వు ఆయన దృష్టికి అక్రమము చేసిన వాడిలాగానే ఉంటావు నేనైనా అక్రమం చేసిన వాడిలాగానే ఉంటాను చూడండి మనందరికీ తీర్పు ఇచ్చేది మన ప్రభువే ఎట్లా తీర్పిస్తాడు వాని వాని క్రియల చొప్పున జీవగ్రంథంలో లెక్కింపబడతదని ప్రకటన గ్రంథంలో ఉంది కాబట్టి నీ క్రియలు ఈ లోకస్తుల్లాగా ఉంటే నీకెట్లా నువ్వు నిర్దోషి అవుతావు నువ్వు దోషివే కదా నేను దోషినే కదా కాబట్టే మనము ఆయన జీవం దేవుడు ఆయన సత్య స్వరూపైన దేవుడు ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి పరిశుద్ధమైన జీవితం గల వాళ్ళనే ఆయన ముద్రించుకుంటాడు నిందలు మన మీద ఉండి మనలో పరిశుద్ధమైన ప్రవర్తన లేకపోతే ఆయన మనల్ని చూడండి మనల్ని అక్రమం చేసిన వాళ్ళలాగానే చూస్తాడు ఆయన మనల్ని అసహించుకొని మన మీద ఉమ్మివేస్తాడు ఎందుకంటే నులివెచ్చని జీవితం మనం ఎప్పుడూ జీవించొద్దు సగం లోకం సగం దేవుని జీవిస్తే ఆయన జీవితాన్ని అసహించుకుంటాడు కాబట్టి మన ప్రభు చెప్తుంది ఏంటంటే మనం ఎవరి మీద కోపపడొద్దు నువ్వు కోపపడ్డావంటే నువ్వు దేవుని నీతిని నువ్వు నెరవేర్చలేవు మనము దేవుని నీతిని నెరవేర్చాలంటే మనలో కోపం ఉండొద్దు ద్వేషం ఉండొద్దు అన్నిటికన్నా ముఖ్యంగా అందరితో సమాధాన పడాలా ఒకవేళ వాడు కోపడ్డా ద్వేషించిన అది వాడి క్రియ అది వాడి ప్రవర్తన కాబట్టి వాళ్ళ వాళ్ళ క్రియలను బట్టి ఫలం వస్తుంది నీ మీద నింద ఉండదు కాబట్టి చూడండి అయితే చూడండి మన ప్రభు చెప్తుంది ఏంటంటే మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన లేముందంటే మీకు ఒకని మీద విరోధమైన కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెళ్లను వాణ్ణి క్షమించుడి చూడండి మీకు ఒకని మీద విరోధం చూడండి ఎవరి మీద అయితే మనము శత్రువుల్లాగా అనుకుంటున్నామో విరోధుల్లాగా అనుకుంటున్నాము మన ప్రభు చెప్తుంది ఏంటంటే నువ్వు ప్రార్థన చేసి నువ్వు ప్రార్థన చేస్తే నీకు క్షమించే హృదయం వస్తే నువ్వు క్షమించేస్తావు అంతటితో నువ్వు క్షమించినాక వాడు నిన్ను క్షమించకపోతే వాడు నీతో సమాధాన అది వాడి క్రియ అది వాడి ఫలం వాడికి కానీ నువ్వు ఆయన ఆజ్ఞ చొప్పున చేసి పాటించినావు కాబట్టి నువ్వు క్రియ జరిగినావు కాబట్టి నీ క్రియ ప్రకారంగా ఫలం వస్తుంది కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్తుందంటే మనము పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలా ఆయన రాకడికి ఉన్నప్పుడు మనము నిందా రహితులుగా ఉండాలా నిష్కలంకులుగా ఉండాలా కాబట్టి కోపపడే వాళ్ళు ఎవరైనా కానీ దేవుని నీతిని వాళ్ళు నెరవేర్చలేరు కాబట్టి మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్నప్పుడెల్లా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లాను వాణ్ణి క్షమించాలా మనం ఎవరైతే ఈ దినం మనం ద్వేషిస్తున్నామో దూషిస్తున్నామో మనం అసహించుకుంటున్నామో మనల్ని ఏదో బాధ పెట్టినారనో ఈ దినం నువ్వు దూరం పెట్టినావు వాణిని నువ్వు ప్రార్థన చేసి ప్రభువే చెప్తుండడు మనల్ని క్షమించమని మనం క్షమించాలా నువ్వు ఆయన ఆజ్ఞ నడుచుకునేవాడువైతే నువ్వు చేస్తావు ఆయన ప్రేమ ఉన్నవాడివైతే నువ్వు క్షమించగలుగుతావు కాబట్టి చూడండి మార్కుసు వార్త అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అప్పుడు పరలోకం ఉన్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును ఎప్పుడైతే వాణ్ణి నువ్వు క్షమించినావో అప్పుడు నీ పాపాలకు కూడా క్షమాపణ వస్తుందంట అప్పుడు పరలోకం మీ తండ్రియు మీ పాపములను క్షమించును కాబట్టి మీ తండ్రి మీ పాపములను చూడండి మనము ఎప్పుడైతే మీరు క్షమింపని ఎడలా చూడండి ను ఎప్పుడైతే ప్రార్థన చేసి నీకు విరోధమైన వాడు ఎవడని నువ్వు అనుకున్నప్పుడు వాణ్ణి నువ్వు క్షమిస్తే ను క్షమించాలని ప్రాభు చెబుతాడు అప్పుడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి వాడిని నీ విరోధైన నీ శత్రువైన వాడిని ఎందుకు నువ్వు క్ష ఎప్పుడైతే క్షమించినవో నువ్వు ఎప్పుడైతే ఈ రీతిగా నువ్వు ప్రార్థన చేసినవో అప్పుడు ప్రభు ఏం చెబుతాడు అప్పుడు పరలోకం మీ తండ్రియు మీ పాపములను క్షమించును మీరు క్షమింపని ఎడల పరలోకం అందుండు మీ తండ్రియు మీ పాపములను క్షమింపబడడు క్షమింపడు అని కూర్చబడి ఉన్నది నువ్వు క్షమించలేకపోతే నీ పాపాలకు కూడా క్షమాపణ రాదు చూడండి ఎందుకు ప్రభు నీకు నాకు మనకు చెప్తుండంటే మనలో క్షమించే హృదయం ఉండాలా చూడండి ప్రతి మనిషిని మనం క్షమించాలా ఎందుకంటే ఈ లోకంలో మనమున్నది కేవలం ఆయన సువార్తని ప్రకటించడం కొరకే కాబట్టి మనం అందరితో క్షమించగ క్షమించినప్పుడే మనలో సమాధానం వస్తుంది వాడి ప్రేమ వస్తే వాడి కొరకు నువ్వు ప్రాయాస వాడిని ఎట్లాగైనా ప్రభు చెంతకి నడిపించగలవు నువ్వు క్షమించడమే లేకపోతే నువ్వు ఈ లోకంతులాగా దూరం పెట్టేసి వాడిని శత్రువుగా భావించి నువ్వు జీవితాంతం వాడిని వెలివేస్తే నీ పిలిపేంది నువ్వు వాళ్ళని రక్షణలోకి నడిపడమే నీ పిలుపు మనం ఇది చేయకపోతే దేవుడు చూడండి మనం ఎట్లా గుడ్డితనంగా మోసపోతున్నారు క్రైస్తవులు కాబట్టి మన ప్రభు ఏం చెప్తుండే మనము క్షమించాలా నువ్వు ప్రార్థన చేసి నీ విరోధిని నువ్వు క్షమించాలా అప్పుడు నిన్ను తండ్రి క్షమిస్తాడు నువ్వు క్షమింపన ఎడల పరలోక తండ్రి మీ పాపములను క్షమింపడు చూడండి స్పష్టంగా చెప్తుండడు దేవుడు మనకి కళ్ళకు తేటగా చూపిస్తుడు ఒకవేళ నేను ఎవరైనా విరోధై నేను క్షమించకపోతే ఈ వాక్యం నాకు వర్తిస్తది ఒకవేళ మీ జీవితంలో ఇలాంటి మచ్చ నింద ఉంటే ఈ వాక్యం మీకు కూడా వర్తిస్తుంది ఈ వాక్యము అందరికీ వర్తిస్తుంది చూడండి ప్రకటించే వాళ్ళకి వర్తిస్తుంది వినే వాళ్ళకి వర్తిస్తుంది అంటే ఇది రెండంచుల ఖడ్గము చూడండి ఆయన దోషులను ఎప్పుడు నిర్దోషులుగా ఎంచడు నిర్దోషులను దోషులుగా ఎంచడు ఎవరైతే ఆయన క్రియల చొప్పున ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకొని ఈ లోకస్తుల్లాగా జీవించకుండా ఆయనని పోలి నడుచుకుంటారో వాళ్ళందరూ ఆయన ఎదుట ఉంటారు ఆయనతో ఉంటారు కాబట్టి ఎందుకు చెప్తుండే లుకాసువార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ఏం చెబుతుందంటే క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు ఇక్కడ మార్కు సువార్తలో కూడా మన ప్రభు అదే చెప్తుంది మన శత్రువులను ప్రేమించడం అంటే ప్రేమ ఎప్పుడు వస్తుంది క్షమించినప్పుడే వస్తుంది చూడండి శత్రువులను ప్రేమించమన్నాడు మన ప్రభు అంటే ఎప్పుడు వస్తుంది శత్రువులను కూడా ప్రేమించమన్నాడంటే ఆ హృదయము మనకు ఉండాల ఈ శారీరకమైన హృదయంతో ఉంటే ఆ హృదయం నీకు నాకు మనం జీవితాంతం తపస్సు చేసినా కూడా రాదు ఒక్క ప్రభు ఆత్మ ఉంటేనే ఆ హృదయం రాగలదు అప్పుడే క్షమించగలము కోప్పడినా కానీ మనం సమాధాన ద్వేషం వచ్చినా కానీ దాన్ని మనం ఆశా నిగ్రహం అంటే ఇవన్నీ కంట్రోల్ చేసుకోగలవును కోపాన్ని ఆవేశాన్ని నీ నోటిని నీ చూపులను నీ మాటలను నీ తలంపులను నీ నడవడికను మొత్తం నీ జీవితాన్ని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలవు అందుకే ఆత్మఫలంలో ఆశ నిగ్రహం అంటే ఇదే కాబట్టి ఎందుకు ప్రభు చెబుతుందంటే క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురి కాబట్టి ఇయ్యుడి మీకు ఇయ్యబడును అనచి కుదిలించి దిగజారునట్లు నిండు మనుషులు మీ ఒడిలో కొలుదురు మీరు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను చూడండి ను క్షమిస్తే నీకు క్షమాపణ ను క్షమించకపోతే నీకు కూడా క్షమాపణ లేదు ప్రభు స్పష్టంగా మనకి ఒకటే చెప్తుండడు నీకు తేటగా మొహమాటమే ఉండదు ప్రభు వాక్యం చూడండి ఆయన ఎప్పుడు ఆయన ఒకటే చెప్పిండు ఆదామ ఈ ఫలము తింటే మీరు మరణిస్తారని చెప్పిండు అది కానీ అవ వచ్చి అవ్వ దగ్గరికి అపవాది వచ్చి ఆమెను రకరకాల మాటలతో కుయుక్తి చేసిండు కానీ ప్రభు మాట ఒక్కటే ఉంది అపవాది మాటలు రకరకాల మాటలు చూడండి ఆయన తలంపు ఆయన వాక్యం ఒకటే చెప్తుంది స్పష్టంగా ఏ ప్రవక్త చెప్పినా ఏ సేవకుడు వాక్యాన్ని ప్రకటించినా ఆయన ఆత్మ ఉంటే వాక్యము ఒక్కలాగానే ఉంటది ఇప్పుడు ప్రకటించిన వాక్యం ఉందో నువ్వు రెండు సంవత్సరాలు కాస్త మూడు సంవత్సరాల్లో ప్రకటించిన ఈ వాక్యం ఇట్లానే ఉంటది ఇది ఎప్పుడు మారది ఎందుకు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడేనా ఆదియు అల్పయు ఒమేగా ఈయననే మొదటి వాడు కడపటి వాడు ఇప్పుడు జీవించి నివసించే దేవుడేనా మనుషులు ఈలోపు కాలాలను బట్టి మనుషులు పాపంలోకి వెళ్ళిపోతారేమో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారేమో మనుషులు మారిపోతారు కానీ వాక్యం ఎప్పటికీ మారదు కాబట్టి ఈ వాక్యమే మన ప్రభు ఆయన మాటలు ఎప్పుడు ఉండవు కాబట్టి ప్రభు ఏం చెప్తుందంటే మనము క్షమిస్తేనే మనకు క్షమాపణ నువ్వు క్షమించలేకపోతే నీకు కూడా క్షమాపణ లేదు నువ్వు ఏ కొలతతో కొలుతు ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పెను అంటే నీ క్రియలను బట్టే నీకు ఫలం ఉంటుంది నా క్రియలను బట్టి నాకు ఫలం ఉంటుంది నేను క్షమించలేకపోయినానంటే నా పాపాలకు కూడా క్షమాపణ ఉండదు నేను క్షమించి ఆయన ఎదుట సమాధాన నువ్వు సమాధాన క్షమించకపోతే నీ ఫలమును బట్టి నీకు తీర్పుంటది ఉంటది కాబట్టి నీ మీద నువ్వు నింద లేకుండా చూసుకోవాలా నీ ప్రవర్తన బట్టి ను పరిశుద్ధంగా ఉండాలా అది ఎదుటి ఎట్లా ఉన్నా కానీ చూడండి మనుషుల అంతరంగం దేవుడు మన ప్రభు ఆయన కను నీ మీద ఉందని మర్చిపోవద్దు కానీ మనము వేషధారకుల్లాగా ఉంటే ఈ లోకము గుడ్డిగా నమ్ముతదేమో నువ్వు మంచి ఉండి నువ్వు క్రూరంగా ఉంటే ఈ లోకం నమ్ముతదేమో కానీ ఆయన దృష్టికి నీ నీ హృదయం ఎరగడా నా హృదయం ఎరగడా ఎవరి హృదయం ఏందని ఆయన ఎరిగిన దేవుడైన కాబట్టి ఈ లోకం నువ్వు నమ్మించొచ్చేమో కానీ జీవం గల నుంచి నువ్వు తప్పించుకోలేవు చూడండి మనుషులను మోసపరచొచ్చేమో మనుషులలో మనం మెప్పు పొందొచ్చేమో మనం మంచి వాళ్ళలాగా బుద్ధిమంతుల్లాగా దేవుణ్ణి బిడ్డల్లాగా మనం ఉండొచ్చు నమ్మించొచ్చు కానీ ఈ జీవం దేవుడు కనుదృష్టి ఉందనేది మర్చిపోవద్దు మనం మనం పాపం చేసేది ఏదైనా మనుషులకు తెలియదేమో కానీ మన వేషధారణమైన జీవితము మనం ఎట్లా జీవిస్తున్నాం మనం ఎట్లా ఆలోచిస్తున్నాం ఎట్లా మనం ప్రకటిస్తున్నాం ప్రతిదీ ఆయనకు తెలుసు చూడండి మనుషులకు తెలియపోయినా ఈయన నుంచి తప్పించుకోలేరు మనం క్షమించలేకపోతే నువ్వు క్షమించినావా క్షమించలేదనేది ఈ జీవం గల దేవుడికి తెలుస్తుంది అది మనుషుల ఎదుట రుజువు కాకపోయినా ఈ జీవం ఎందుకంటే ఆయన నామములో నువ్వు ప్రార్థించి క్షమాపణ అడిగినప్పుడు నీ ప్రార్థన వినే దేవుడు చూడండి మన ప్రతి ప్రార్థనలు వినే దేవుడు నువ్వు ఎప్పుడైతే నీ శత్రును నీ విరోధిని నువ్వు క్షమించినవని ఆయన ఎదుట నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మీద ఆ నిందపోతుంది నీ పాపాలకి నా పాపాలకి మన పాపాలకి కూడా ఏమొస్తుంది క్షమాపణ వస్తుంది నువ్వు ఎట్లా ఉంటే నీకు నేను అట్లా తీపిస్తాను అంటున్నాడు మన ప్రభు చూడండి ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచనంలో ఏముందంటే ఒకని ఎడలా ఒకడు దయగలిగి కరుణా హృదయములై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఇక్కడ మత్తాయి సువార్త తీసుకున్న మార్కు సువార్త తీసుకున్నా లోకాసువార్త తీసుకున్నా పౌలు ప్రకటించిన ఎవురు ప్రకటించిన దేవుని వాక్యం ఒకలాగానే ఉంటది చూడండి కాలాలను బట్టి మనుషులు మారతారేమో కాని ఈ జీవం వల్ల దేవుని వాక్యం మారది ఇది నిన్న నేడు ఎందుకంటే ఇందులో జీవం ఉంది చూడండి ఆయన మన ప్రభు ఆయన మొదటి వాడు కడపటి వాన మనుషులు ఈ లోపు తారుమారైపోతారేమో ఈ లోకం తారుమారైపోతుందేమో చూడండి మర్చిపోయి భయం లేకుండా ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని కూడా విడిచిపెట్టి జీవించి పాపం చేస్తారేమో కానీ ఆయన వాగ్దానాలు ఆయన ప్రవచనాలు తారుమారు కావు కాబట్టి చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన కూడా ఏం చెప్తుంది ఒకని ఎడలా ఒకడు దయ కలిగి అంటే చూడండి ఎవరినైతే నువ్వు కోపడ్డావో ఎవరి మీద అయితే నీ హృదయంలో దేశం ఉందో వాడి పట్ల నీకు దయగలిగి ఉండమంటున్నాడు వాడిని కూడా నీ పట్ల దయగలిగి ఉండం అంటే మీరు ఎవరైతే ఈ దినం శత్రులాగా ఉన్నారో మీరు దయగలిగి ఉండాలా ఒకరి మీద ఒకరు ఒకరిని ఒకరు క్షమించుకోవాలా చూడండి కరుణా హృదయములై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించాలా క్షమించకపోతే ఆయన నుంచి నీకు క్షమాపణ నీలో పరిశుద్ధమైన ప్రవర్తన లేనట్టే కదా నీ మీద నింద రహితంగా ఉండాలంటే ఇది నీ మీద నింద ఉన్నట్టా కాదా నీ మీద మచ్చ కాదా ఇది కాబట్టి ఎందుకు చెప్తుండే మనము ఈ లోకంలో మనమంతా యాత్రికులమే నీకు ఇచ్చిన పిలుపు నాకు ఇచ్చిన పిలుపు ఎవరైతే ఆయన నామములో రక్షణ కలిగి ఆయన భారాన్ని కలిగి ఉన్నారో మన అందరి పిలుపు ఒక్కటే ఈ జీవం దేవుని వాక్యము సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించడమే కానీ క్రైస్తవుల్లో ఒకరి పట్ల ఒకరికి దయ ఉండదు ఎందుకంటే ఒకరి పట్ల ఒకరికి ద్వేషం ఉంటుంది అసూయ ఉంటది ఎందుకంటే ఒకడు ఎదుగుతుంటే ఓర్చుకోలేరు ఒకడు నీ నుంచి వెళ్తున్నా కూడా నువ్వు ఓర్చుకోలేదు ఎందుకంటే ఇది శారీరకమైన గుణగణలు ఇది చూడండి మనమంతా ప్రభువుని కలిగి ఉన్నాం కానీ మన పిలుపు ఆయన పిలిచినప్పుడు ఎవరు పోతారో కూడా తెలియదు మనం నీటి ఆవిరి జీవితం నీది అది ఎప్పుడు ఆ బెలూన్ బెల్తదో కూడా తెలియదు నువ్వు నేను ఎప్పుడు పోతామో కూడా తెలియదు మనం ఉండే కాలం ఆయన భారం కలిగి ఆయన సువార్తనే ప్రకటించి మనం పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించి మన మీద ఎలాంటి నింద పెట్టుకోవద్దు నీ గురించి లోకం చెప్పినా గొప్ప సాక్ష్యం ఇవ్వాలా దేవుడు చెప్పినా నీ గురించి నా గురించి గొప్ప సాక్ష్యం ఇవ్వాలా ఎందుకంటే చూడండి ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్తుండంటే మనము ఒకని ఎడలా ఒకడు ఎట్లా ఉండాలా దయగలిగి ఉండాలా వాడి మీద కరుణ ఉండాలా ఒకవేళ వాడికి వాక్యం తెలియకపోతే నువ్వెళ్ళి ప్రేమతో వాడిని లాక్కురావాలా ఒకవేళ నీకు వాక్యం తెలిస్తే నువ్వెళ్ళి వాడిని ప్రేమతో నడిపించాలా చూడండి అలాగే క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించాలా నువ్వు క్షమించకపోతే నీకు నాకు మనకి క్షమాపణ ఉండదు ఇది జీవం దేవుడే మాట్లాడుతున్నాడు ఈ దినం ఈ దిలీప్ బ్రదర్ ఏదో వాక్యం సొంత జ్ఞానంతో సొంత తలంపులతోటి వాక్యాన్ని ప్రకటించట్లేదు జీవం దేవుడే మాట్లాడుతున్నాడు ఎందుకు నేనే పాటివాణ్ణి ఆయన ఆయన శక్తి లేకపోతే ఆయన పిలుపు లేకపోతే ఆయన జ్ఞానం లేకపోతే వాక్యాలు ప్రకటించడానికి నేనే లాంటి వాడిని నేను ఏ పాటి వాడిని కాబట్టి ఎందుకు చెప్తుండంటే మనమందరము క్రైస్తవులము మనందరికీ తండ్రి ఒక్కడే ఈయననే ప్రభు అయినా మనకు తండ్రి మనమంతా రక్షణ పొందినాక మనమంతా ఆయన కుమారులము కుమార్తెలం అంటే మనమంతా సహోదరి సహోదరు లాంటి ఈ కులము నీ కులం వేరే కావచ్చు నా కులం వేరే కావచ్చు నీ ఊరు వేరే కావచ్చు నా కుల నా ఊరు వేరే కావచ్చు నువ్వు ఒక దేశస్థుడు కావచ్చు నేను ఇంకో దేశస్తుని కావచ్చు నువ్వు ఎక్కడోడివైనా కావచ్చు ఈ లోకంలో కానీ నువ్వు తిరిగి ప్రయాణం చేసి నీ కాలం ముగించి ఆయన లోకంలో నువ్వు అక్కడికే రావాలా నువ్వు అమెరికాలో పుట్టినా నువ్వు అక్కడికే రావాలా నువ్వు ఆస్ట్రేలియాలో పుట్టినా నువ్వు అక్కడికే రావాలా నువ్వు ఇండియాలో పుట్టినా అక్కడికే రావాలా నువ్వు ఏ కులంలో పుట్టినా అది తక్కువ కులమా పెద్ద కులమా ఏ కులంలో పుట్టినా నువ్వైనా అక్కడికే రావాలా చిన్న కులంలో పుట్టిన వీడైనా ఇక్కడికి రావాలి ఎందుకంటే వీళ్ళందరూ ఈయన నిజమైన దేవుడని ఒప్పుకొని రక్షణ పొంది ఆయన తగినట్లు జీవిస్తే వీళ్ళంతా ఆయన బిడ్డలు తండ్రి ఎక్కడుంటే బిడ్డలు అక్కడ ఉంటారు చూడండి కోడి ఎక్కడుంటే కోడి పిల్లలు అక్కడే ఉంటాయి కాబట్టి మన ప్రభు దగ్గరికి రావాలా ఈ లోకమంతా ఎక్కడ ఏ దేశంలో పుట్టని ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ జాతి వాడైనా కానీ ఎవరైనా తిరిగి వాళ్ళ కాలాలు ముగించుకొని ఆయన భారమంతా వాళ్ళు నెరవేర్చిన వాళ్ళైతే ఆయన దగ్గరికి ఈ వీళ్ళు వచ్చిన వాళ్ళైతే ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి రావాల కాబట్టి ప్రభు మనకు చెప్తుందంటే దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు క్షమించాల కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడో వచ్చిన మేముందంటే ఎవడైనానో తనకు హాని చేసినని ఎక్కడినొక్కడు ఎడల ఒకరినొకడు సహించచ్చు చూడండి ఎవడైనా నువ్వు తనకు హాని చేసినని ఎక్కడను కొనినా చూడండి నీకు వీడు హాని చేసిండు అందుకే కదా నువ్వు శత్రువులాగా వాణ్ణి భావిస్తున్నావు అందుకే కదా వాణ్ణి విరోధులాగా భావిస్తున్నావు అనుకుంటే ఒకరిని సహించుచు ఒకరిని క్షమించుడి చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఇదే వాక్యం చెప్తుంది ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక ఇదే చెప్తుంది మార్కుసు వార్త ఇదే చెప్తుంది లోకాసు వార్త ఇదే చెబుతుంది చూడండి ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి చూడండి పౌలు చెప్పినా ఇదే మాటలు చెప్తుండు మన ప్రభు చెప్పిన ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఆయన శరీరకంగా వచ్చిండు మన పాపాల నిమిత్తం మరణించిండు ఇప్పుడు ఆయన ఆత్మగా మనలో ఉన్నాడు ఆయన ఆత్మ మనలో ఉంటే ఆయన వాక్యం ఒకలాగానే ఉంటుంది వేరియేషన్లు రావు ఆయన ఆత్మ లేకపోతేనే వేరియేషన్లు వస్తాయి అందుకే గలిలే బోధలాగా గలిబిలి బోధలు అవుతుంది క్రైస్తవ జీవితం అంతా ఎందుకు తప్పిపోయినారంటే ఈ యొక్క బోధలోనే రకరకాల ఆత్మలు వస్తాయి మోసపరిచే ఆత్మలు వస్తాయి భ్రమపరిచే ఆత్మలు వస్తాయి చూడండి మన ప్రభువే సత్య ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఉంటే సర్వసత్యంలోకి వెళ్తారు మోసపరిచే ఆత్మలుంటే వాక్యంలో మోసపోతారు భ్రమపరిచే వాళ్ళైతే ఎట్లా ఉంటారు మేము ఎన్ని చేసినా దాన చేసినా మేము మన పరలోకంలో పోతాం అనేది ఏంది భ్రమ కాదా మోసపోవడం అంటే ఏంది ఎత్తబడతాం అనేది మోసపోవడం కదా చూడండి ఈ ఈ ఆత్మలు ఉంటాయి కాబట్టి నువ్వు ప్రభు ఆత్మ నువ్వు నేను కలిగి ఉంటే వాక్యం ఎక్కడ చెప్పినా ఒకలాగానే వస్తుంది నువ్వు చెప్తే ఇదే వస్తుంది నేను చెప్తే నీలో ఉన్న దేవుడు నాలో ఉన్న దేవుడు ఒకడు కాదా చూడండి నువ్వు పరిశుద్ధ అభిషేకం పొందుకున్న అయితే నువ్వు వాక్యం ప్రకటిస్తే నీ వాక్యం ఒకలాగనే ఉంటది నేను పరిశుద్ధ ఆత్మ నేను ప్రకటిస్తే ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే చూడండి కాకపోతే ఆయన అవయవాలు మన శరీరం అవయవాలు ఎట్లా ఉంటాయో ఆయన వరాలు కూడా నీకు ఒక వరం ఇస్తాడు ఆయన పిలుపు నీ తగ్గట్టు నీకు రక్షణ వరం ఇచ్చిండు అనుకో నువ్వు రక్షణలు నడిపిస్తావు నీకు దయ్యాలు వెళ్ళగొట్టే వరం ఇస్తే నువ్వు ఆ వరం నువ్వు ఆ వరం ప్రకారంగా నీ సేవ ఉంటుంది నీకేముంది ప్రవచించే వరం ఉందంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో నువ్వు ప్రవచిస్తావు అదేగా నువ్వు నువ్వేం చేస్తావు స్వస్థత వరం ఉంటే నువ్వు స్వస్థతలు చేస్తావు నువ్వు అన్ని వరం వరం నీకుందనుకో అది నువ్వు నేను అడిగితే ఇవ్వడు నీకు ఏది కావాలో ఇచ్చేది ఆయననే నువ్వంతా ఆయన శరీరంలో వాడివే నిన్ను కన్నులాగా పెట్టుకోవాలనుకుంటే కన్నులాగా పెట్టుకుంటాడు నిన్ను చెయ్యిలాగా పెట్టుకోవాలనుకుంటే చెయ్యిలాగా పెట్టుకుంటాడు అది ఆయన ఇష్టం అది ఆయన వరం అది మనం ప్రయాస పడితే రాదది అది ప్రయాసం దేవుడు ఆయన నీ నీ ప్రణాళికను బట్టి నీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు అదే ఇస్తాడు కానీ వాక్యం ప్రకటిస్తే మాత్రము ఒక్కటే వస్తది మారదు ఎందుకు మన దేవుడు నిన్న ఒక మాట చెప్పి ఈరోజు ఒక మాట మార్చడాయన భవిష్యత్తు ఎట్లా ఉందా చూడండి భూమి ఎట్లా స్టార్ట్ అవుతుందా ఇది ఎట్లా క్లోజ్ అవుతుందా మొత్తం ఈ బైబిల్లోనే ఉంది ఆయన ఆల్రెడీ ఎప్పుడో చెప్పేసిండు రెండు సంవత్సరాల కిందట ఈ వాక్యాలన్నీ అవి ఎప్పుడు మారవు కాలాన్ని బట్టి మనుషులు మారిపోతారేమో మనుషుల ఆలోచనలు మారిపోతారేమో ఈ లోకంలో ఉన్న చీకటి శక్తులు వచ్చి బ్రహ్మపరిచయ ఆత్మలు మోసపరిచయ ఆత్మలు ఇవి వచ్చి మనుషులను తారుమారు చేసి మోసంలోకి నడిపిస్తాయేమో ఆదామవను కూడా మోసంలోకి నడిపించింది అట్లా ఈ శక్తులు వచ్చి మనుషుల్లో పీడించి వాళ్ళని నడిపిస్తాయేమో గాని వాక్యం మాత్రము మారదు కాబట్టి ఒకటే చెప్తుంది చూడండి ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడనుకొని ఎడల ఒకరిని ఒకడు సహించాలా ఒకరిని ఒకడు క్షమించాలా ప్రభు మిమ్మును క్షమించిన మీరును క్షమించండి అని చెప్తున్నాడు ప్రభు పౌలు ఎవరికి కొలశీల సంఘానికి అదే చెప్పిండు ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికకి అదే చెప్పిండు చూడండి మన ప్రభు మనకి అదే చెప్పిండు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ విరోధిని నువ్వు క్షమించమని ప్రార్థన చేయమన్నాడు ఎందుకు నువ్వు ఎప్పుడైతే క్షమించినావని ప్రార్థన చేస్తే నీ పాపములకు క్షమాపణ వస్తుంది నువ్వు ఎప్పుడైతే క్షమించలేదో నీ పాపాలకు కూడా క్షమాపణ రాదు కాబట్టి మనకి హాని చేసేది ఎవరు మన శత్రువులే చేస్తారు హాని ప్రేమించేవాడు ఎందుకు హాని చేస్తాడు చూడండి మనల్ని ద్వేషించే వాళ్ళే కదా మన శత్రువులు ఆ మన మీద ఎప్పుడు నిందలేసేవాళ్ళే మన శత్రువులు ఎప్పుడు మన మీద నిందలు మోపేవాళ్ళే మన శత్రువులు ఎప్పుడు మనం దొరుకుతామా చంపేయాలా అని అనుకునే వాళ్ళే మన శత్రువులు చూడండి వీళ్ళని మనల్ని ఏం చేస్తారు కానీ మన ప్రభు ఏం చేయమంటుండో వాళ్ళని సహించమంటుండో ఒకరిని ఒకడు క్షమించుడి ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి క్షమించే హృదయం రావాలంటే ఒక ప్రేమ ఉండాలి ఆ ప్రేమ మన ప్రభు దగ్గర తప్ప ఈ లోకంలో ఎవరి దగ్గర లేదు ఆ ప్రేమ నువ్వు ఎవరి దగ్గరికి పో ఈ ప్రేమ దొరకదు ఒక జీవం దేవుడే ఆయన ప్రేమ చేతనే జగత్తి పునాది వేయబడబునుకంటే ఈ సృష్టిని ఏర్పరచక ముందునే ఆయన చూడండి మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన ఆయన తన ప్రాణాన్నే బలిగా మనకు అర్పించిండు ఆయన ప్రేమ చేతనే కాబట్టి ఆయనని పోలి నడుచుకోమన్నాడు నువ్వు క్షమించినాక నువ్వు వాడితో సమాధాన వాడు అట్లానే చేస్తే అది వాడి క్రియ అది వాడి ఫలం చూడండి వాణి వాడి క్రియల చొప్పున ఫలం ఇస్తానన్నాడు నీ మీద నింద లేకుండా చూసుకోవాలా నా మీద నింద లేకుండా చూసుకోవాలా ఆయన ఎదుట మనం ఎట్లా ఉండాలా అని నిర్దోషులుగా ఉండాలా నిర్దోషులు అంటే ఏంది ఒక కోర్టుకి వెళ్తే ఏం చేస్తారు అన్ని సాక్ష్యాలన్నీ చూసి ఇతను ఏమీ లేదు ఇతని మీద అని చెప్తేనే ఫైనల్ గా ఇతనికి అతని కోర్టు ఏం చేస్తుంది ఆయనని నిర్దోషిగా ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారు కదా మన ప్రభు కూడా తీర్పు మనకు అదే ఇవ్వబోతుండ అది మనం మర్చిపోవద్దు ఈ లోకం కాదు మనకి తీర్పు ఈ లోకంలో ఆ బ్రదర్ నువ్వు కరెక్టే బ్రదర్ నువ్వు రాంగ్ బ్రదర్ ఈ బ్రదర్ అటు చెప్తే వీళ్ళ బ్రదర్లు చెప్పిన మాటలు కాదు నీకు నిలకడగా ఉండేది ఈయననే తీర్పిచ్చేది కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చిన మాటే ఫైనల్ అన్నట్టు కాబట్టి ఆయన ఎదుట నువ్వు నేను మనం నిలబడినప్పుడు మన క్రియల ప్రకారంగానే మనకి తీర్పు అది మనం ఎప్పటికీ మర్చిపోవద్దు కాబట్టి ఎందుకు ప్రభు చెప్తుందంటే వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి మనలో ప్రేమ ఉంటేనే వాడి గురించి ఆలోచిస్తాము క్షమించగలము సమాధాన పడతాము శత్రువులకి ప్రేమ ఉండదు చూడండి శత్రువుకి ప్రేమ ఉండదు వాడు ఎప్పుడు కీడై అపవాదికి ఎందుకు ప్రేమ ఉంటది మన ప్రభుకే ప్రేమ ఉంటది చూడండి మన శత్రువు ఎవరు అపవాది మన ప్రభు ఎవరు మనకి దేవుడు అవి రెండు అపవాది ఏం చేస్తాడు శరీరంతో నిన్ను నింపాలని చూస్తాడు మన ప్రభు ఏం చేస్తాడు చూడండి నిన్ను పరిశుద్ధమంగా జీవించాలని చెప్తాడు రెండు ఒకటికి విరోధమే కదా కాబట్టి చూడండి మన ప్రభు మనకేం చెప్తుండంటే మన శత్రువులను కూడా మనం ప్రేమించాలా యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడో వచ్చినం లేముందంటే కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును తీర్పును మించి ఎక్కువ ఉంటుంది ఎవరికైతే ఇలా క్షమించలేని వాళ్ళు ఉన్నారో ఎవరైతే కనికరము చూపలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తీర్పు ఉంటది ఇది దేవుని వాక్యం నేను చెప్తే ఏముంది ఎవరు చెప్తేముంది ఈ ప్రవచనం నెరవేర్తుంది అంతే ఆయన రాకడప్పుడు కాబట్టి నువ్వు ఎదుట వారిని క్షమించలేకపోతే నీ పాపాలకు క్షమపణ లేదు నువ్వు ఎదుట వారి పట్ల కనికిరము చూపపోతే నీకు కనికరం ఉండదు అంటే చూడండి ఆయన నీ పట్ల జాలి పడకుండా ఆయన ఏం శిక్ష వేస్తాడో కూడా అది ఊహించలేమన్నట్టు కనికరం లేకుండా చేస్తుండంటే ఆయన ఈ మన ప్రభువే ప్రేమ దేవుడు ఆ ప్రేమ మించి కనికిరం కూడా చూపించలేకపోతుండంటే ఆ యొక్క శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించుకోవాలా కాబట్టి కనికరము తీర్పును మించి అతిశయపడను లోకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి మన ప్రభువే అందరినీ కనికరిస్తుండు అందరినీ క్షమిస్తుండు మనం కూడా క్షమించాల చూడండి మనం కూడా క్షమించాల కాబట్టి ఎందుకు ప్రభు నీకు చెప్తుండంటే ఇవన్నీ నీ యొక్క క్రియలే నువ్వు క్షమించలేకపోతే ఇది కూడా నీ క్రియనే కదా నువ్వు కనికరించకపోతే ఇది కూడా నీ క్రియనే ఇది కూడా ప్రవర్తనే ఇవి చేయకుండా మనం ఎంత సేవ చేసి ఎంత ప్రార్థన చేసి ఎంత ఉపవాసాలుంటే అది ఎవరి చూడండి ఎవరికి అది లాభదేకము నువ్వు క్షమించలేకపోతే నీ పాపాలకే క్షమాపణ లేనప్పుడు నువ్వు బతికినన్నాళ్ళు ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన ఆ ప్రార్థన వల్ల నీకేం లాభం ఆయనే నిన్ను క్షమించను అన్నప్పుడు ఆయన క్షమాపణ కొరకే కదా మనం ప్రయాసపడాలి ఆయన రాజ్యంలో ఉండడానికే కదా నువ్వు ప్రయాసపడాలి అవి లేనప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఎవరికి అది లాభము నీకే లాభం లేదు నాకే లాభం లేదు ఎవరికి అది లాభము కాబట్టి చూడండి కాబట్టి మీ తండ్రి కనికిరము ఉన్నట్టు మీరు నువ్వు కనికిరము గలవారై ఉండుడి నువ్వు నువ్వు క్షమించాల నీ పని ఇది నువ్వు చేయాలా అది వాడి వినని వినకపాని పాటించని పాటించకపోని అది వాడి జీవితం అది వాడి ఆత్మ వాడి ఆత్మకు తగ్గట్టు ప్రభు తీర్పిస్తాడు కాకపోతే నీ మీద నింద లేకుండా చూసుకోవాలా నా మీద నింద లేకుండా చూసుకోవాలా ఇవన్నీ మన గుణగానాలు మనలో ఉంటే నువ్వు పాపివే కదా నువ్వు భక్తిహీనుడు అయిపోతావు భక్తి పరుడు అవ్వవు భక్తిహీనుడు అంటే ఎవరు భక్తి పరుడు అంటే ఎవరు భక్తి పరుడు అంటే ఆయన వాక్యం ప్రకారంగా నడుచుకునేవాడు భక్తిహీనుడంటే దానికి విరుద్ధంగా వెళ్ళేవాడు నీకు వాక్యము ప్రకారంగా వెళ్ళేవాడు అయితే నువ్వు క్షమిస్తావు నువ్వు కనికరిస్తావు నువ్వు భక్తిహీనుడు అయితే క్షమించలేవు కనికరించలేవు కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మనల్ని కూడా ప్రభు చెప్తుంది కనికరం గలవారయ్యి ఉన్నామని చెప్తుండ కాబట్టి నువ్వు నేను మనం ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు ఆయన మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు ఆ విషయం మాత్రం నువ్వు బ్రతికినన్నాలు జ్ఞాపకం చేసుకోవాలా నేను ప్రార్థన చేస్తున్నాను కదా నేను దేవునిలో వాక్యాన్ని ప్రకటిస్తున్నాను కదా నేను ఎప్పుడు చర్చికి వెళ్తున్నా కదా నేను దశం భాగాలు ఇస్తున్నాను కదా నేను దేవుని తగ్గట్టే ఉన్నానంటే నువ్వు క్షమించనే క్షమించలేవు అప్పుడు నీ పాపాలు ఆయన క్షమించను నువ్వు కనికరే కలికరించట్లేదు నిన్ను ఆయన కలికిరించినప్పుడు ఆ చూడండి ఎట్లా ఉంది మన ప్రభు కనికరం లేని తీర్పు అంటే చూడండి దేవుడు కూడా కనికరించలేకపోయిండ తీర్పిస్తుండంటే అది ఎంత భయంకరంగా ఉంటది కాబట్టి ఇదిను నువ్వు చే ఇది నువ్వు పొందుతున్నప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ఎవరికి లాభం నీకే నీ ఆత్మకు నీకే రక్షణ లేనప్పుడు అందుకే మనము దేవుని వాక్యము ఆయన ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకోవాల మన మీద ఎలాంటి నింద ఉండొద్దంటే ఇలాంటి గుణగణాలు ఉండొద్దు కోపం ఉండొద్దు ద్వేషం ఉండొద్దు మన నోటి నుంచి ఏ బూతులు రావద్దు ఏ దూషణ మాటలు రావద్దు ఎవరి మీద క్షమించేలాగా కఠినమైన హృదయం మనం పెట్టుకోవద్దు చూడండి కనికరించలేనంత కఠినమైన హృదయమే కదా కనికరం లేని వాళ్ళంటే ఎట్లా ఉంటారు కఠినంగానే ఉంటారు అందులోనే ఉంది కఠినమైన పదం అంటే చూడండి చచ్చిపోతున్నా పోనీలే వాడికి అట్లానే అవ్వాలని అంటారు ఇలాంటి గుణగానాలు మన ప్రభువులో లేవు మనలో కూడా ఉండొద్దు నువ్వు క్షమించినా కనికరించినా వాడు అట్లానే చేస్తే అది వాడి క్రియ అది వాడి ఫలం అది వాడికి నీ మీద నింద లేకుండా చూసుకోవాలా నా మీద నింద లేకుండా చూసుకోవాలా ఎందుకంటే మన ప్రభు చూడండి ఆయన రాకడి దగ్గరగా ఉన్నప్పుడు మనమంతా పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలా మన భారం అదే మనమంతా ఆయన ఎదుట ఉండాలనే మనం ఆశపడుతున్నాం దాని కొరకు ప్రయాసపడుతున్నాం దాని కొరకే మనం బ్రతుకుతున్నప్పుడు ఈ మధ్యలో ఈ శరీర గుణగణాలు మనకు ఉండొద్దు కానీ ఈ దినము చూడండి మంది సేవకుల్లో ద్వేషం ఉంటుంది అసూయ ఉంటది ఈ అసూయ ద్వేషం ఎవరికైతే ఉంటదో వాళ్ళు ఎంతటి సేవకులైనా గాని వాళ్ళు ఎంతగా వెలిగింపబడిన వాళ్ళైనా కానీ ఆరిపోక తప్పదు ఎందుకంటే అసూయ వస్తే ప్రేమ ఎక్కడ వస్తుంది అసూయ వస్తే ద్వేషం వస్తే క్షమాపణ ఎక్కడ వస్తుంది వాడిని ఎట్లా మీద ప్రేమ ఎట్లా వాడితో సమాధానం ఎక్కడ వస్తుంది చూడండి కాబట్టి మన ప్రభు మనకు చెప్తుంది ఏంటంటే కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవాడై ఉండు ఒకటో యోహన్ రాసిన పత్రికలో మూడో అధ్యాయం పది ఏడో కూడా ఇదే ఉంది ఈ లోకము జీవనోపాధి గలవాడై తన సహోదరునికి లేము కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును చూడండి ఎంత మాత్రము చూడండి ఈ లోకము జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు చూడండి లేమి అంటే వాడికి రక్షణ లేదు వాడికి సత్యం లేదు అసలు దేవుని విధానాలే తెలియదు ఓ రీతిగా శారీరకంగా చూస్తే ఏ సమస్యలతో బాధపడుతుండో మన సహోదరుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతుండో అనారోగ్య సమస్యలతో బాధపడుతుండో ఏ సమస్యలో ఈ దినము కృంగిపోయి ఉండో లేమి లేకుండా ఉన్న వాళ్ళు మనం చూస్తే ఓ రీతిగా ఆత్మీయంగా చూస్తే దేవుళ్ళు లేని వాళ్ళు శారీరకంగా చూస్తే ఈ లోకంలో ఉన్న ఏదో ఒక శ్రమంలో ఉన్న వాళ్ళు అంటే ఇంట్లో సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అవన్నీ మనం చూసినప్పుడు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాడిని అందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టిండు ఎట్లా ఉంటది దేవుని ప్రేమ వాడు నీ సహోదరుడే తెలియక తప్పిపోయిండు వెళ్ళిపోయిండు నువ్వెందుకు వాడిని ద్వేషిస్తున్నావు వాడి మీద చూడండి వాడు తప్పిపోయినా మన మీద నింద లేకుండా చూసుకోవాలంటే మనము వెళ్ళి వాడిని కనికరించాలా మనం ఆ పని చేయాలా మనం క్షమించాలా వాళ్ళు ఎంత శత్రువులైతే ఏముంది నీ హృదయాన్ని నిన్ను ఎంత గాయపరిచిన వాళ్ళే ఉంది ఆయనని ఎంతగానో ఉమ్ము వేసి ఆయనని చిత్రహింసలు చేసి చూడండి ఆయనకు దాహం అన్నా కానీ చూడండి వాళ్ళు చేసినా మన ప్రభు వాళ్ళని క్షమించిండు వాళ్ళని కనికరించిండు నువ్వు కూడా అదే చెయ్యాల మనం కూడా అదే చెయ్యాల ఎందుకంటే మనం ఎవరి మీద ఇవి చెయ్యకపోతే నీ మీద నింద ఉంటది నువ్వు నిందా రహితుడుగా ఉండాలా అంటే ఈ గుణగణాలు నీలో ఉండాలా నువ్వు అందరినీ క్షమించాలా అందరి పట్ల కనికరించాలా అందరితో నువ్వు ప్రేమగా ఉండాలా సమాధానంగా ఉండాలా ఎవరి మీద మనకి ద్వేషం ఉండొద్దు వాళ్ళు ఎవరైనా గాని చూడండి ఇలా కనికరించని వాళ్ళలో దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ గాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితుము చూడండి క్రియ ఇది క్రియనే కదా క్షమించడం అంటే క్రియ కనికరించడం అంటే క్రియ ప్రేమ చూపించడం అంటే క్రియ వాడికి లేమిలో ఉంటే వాడిని నువ్వు వెళ్ళి ఏం చేస్తావు దయగలిగి కరుణారదయం గలవాడివైతే వాడికి సహాయపడతావు ఇదేంటిది క్రియ చూడండి నీలో హెచ్చు తగ్గులు ఉండవు చూడండి ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకోలాగా నువ్వు చూడవు చూడండి ఏంది అంట మన ప్రభు చూతుంది క్రియతోను సత్యముతోనూ ప్రేమింతుము క్రియ లేకపోతే నువ్వు ఎంత విశ్వాసం గలవాడివైనా నీ విశ్వాసం ఏమైపోతుందో తెలుసా వ్యర్థమైపోతుంది ఎందుకు నువ్వు ప్రార్థన చేసి వాక్యం ప్రకటించి అసలకి నీలో క్రియ లేకపోతే ఆ విశ్వాసం అతన్ని రక్షించగలదా ఎందుకంటే నీ క్రియల రూపకంగానే నీకు ఫలం వస్తుంది మనము ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు మన ప్రభు చెప్తుంది అదే నువ్వు క్షమిస్తే నిన్ను క్షమిస్తాడు నువ్వు క్షమించకపోతే నీ పాపాలకు క్షమాపణ లేదు నువ్వు కలికరిస్తే నువ్వు కనికరం పొందుతావు చూడండి మన ప్రభు ఏం చదువుతున్నాడు క్రియతోను సత్యముతోనూ ప్రేమింతము చూడండి మాటతోనూ నాలుగుతోను గాక క్రియతోనూ సత్యముతోనూ ఉట్టి ఉట్టి మాటలు ఎందుకు దేవుని వాక్యం ప్రకటించి చూడండి క్రియలు లేకుండా వాక్యం ప్రకటిస్తే ఎవరికి అది లాభం వీళ్ళు చేసి ఈ క్రియల మాటతోనో నాలుగుతో చెప్పే వాళ్ళంతా వేషధారకులు ఏది ఈ క్రియలు లేకుండా చెప్పే వాళ్ళంతా ఎందుకంటే వాళ్ళే ఎదుటవాన్ని క్షమించరు కానీ వీళ్ళు క్షమించమని ప్రార్థన చేస్తారు చూడండి వీళ్ళే దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకోరు కానీ వీళ్ళు ప్రకటిస్తారు ఈ లోకం అట్లా లేదా లేదా ఉన్నారు కాబట్టి ఎందుకు ప్రభు చెప్తుందంటే మనం ఉట్టిగా మాటలు చెప్పే చెప్పేవాళ్ళలాగా ఉండొద్దు మనము క్రియారూపకంగా చేయాల క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము తీర్పు తీర్చకుడి లుక సువార్త అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు నేరము మోపకుడి అప్పుడు మీద నేరము మోపబడదు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను చూడండి నువ్వు దేవుని చేత ఏర్పడిన వాడి అయితే నువ్వు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు ఎట్లా ఉండాలా జాలి గల్ల మనస్సు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచనంలో లేముందంటే కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు ఎట్లా ఉంటారు జాలి మనసు మనస్సు దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనిడి చూడండి ఇవి ధరించుకోవాలా జాలి గల్ల మనసు ఉంటేనే క్షమాపణ వస్తుంది చూడండి జాలి గల ఉంటేనే మనసుంటేనే ప్రేమ వస్తుంది కనికిరం వస్తది. కృప చూపించగలవు చూడండి వాళ్ళు లేమిలో ఉండదు చూసి కూడా నువ్వు సహాయపడగలవు ఇది ఎట్లా వస్తుంది జాలిగల మనస్సు దయాలత్వము వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనిడి కాబట్టి మన ప్రభు మనకు చెప్తుంది ఎందుకంటే మనము ఉట్టి మాటలతోటి నాలుకతో అంటే మనం ఉట్టిగా వాక్యం ప్రకటిస్తే మనలో క్రియలు లేకపోతే అది నిష్ప్రయోజనమే ఎందుకంటే మనకి అది మనల్ని రక్షింపలేదు క్రియలు లేని విశ్వాసము మృతము కాబట్టి ప్రభు మనకు చెప్తున్నాడు కాబట్టి మనం అందరినీ క్షమించాలా వాళ్ళు క్షమించారో క్షమించకపోయారో అది వాళ్ళ ఫలం అది వాళ్ళ క్రియలు కాబట్టి వాళ్ళ వాళ్ళ క్రియలను బట్టి మన ప్రభు తీర్పిస్తాడు నీ మీద నా మీద మన మీద మన నింద లేకుండా ఉండాలా అంటే మనం ఎట్లా ఉండాలా నిందా రహితులుగా ఉండాలా నిష్కల అంకులుగా ఉండాలా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలా మనలో జాలి మనసు ఉండాలా దయాలత్వం ఉండాలా వినయం ఉండాలా సాత్వికం ఉండాలా చూడండి ఇవి మనలో ఉండాలా కాబట్టి మన ప్రభు మనకి చెప్తుంది ఏంటంటే చూడండి రోమీలకు రాసిన పత్రికలు ఒక వచనం చెప్పేసి నేను ఫైనల్ గా క్లోజ్ చేస్తున్నాను రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో పంతొమ్మిదో వచనం ఏముందంటే ఇది చాలా అవసరం చూడండి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని చూడండి ఆయన ఎందుకు ఈ మాటలు నీకు నాకు చెప్తుండంటే నువ్వు క్షమించు కనికరించు కృప చూపించు వాళ్ళ క్రియలను బట్టి ఫలం నేనిస్తాను నువ్వు మాత్రం ఎట్లా ఉండాలా నిందా రైతుడుగా ఉండాలా నువ్వు పగ తీర్చుకుంటే నీ మీద నింద ఉంటది వాడి మీద నువ్వు నేరం మెపితే నీ మీద నింద ఉంటది చూడండి ఎందుకు మన ప్రభు చెప్తుండంటే ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలి ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగొని ఉంటే దాహమిము అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు కీడు వలన జయింపబడక మేలు కీడును జయించుము నువ్వు క్షమించలేకపోతున్నావంటే నువ్వు వాడికి కీడు చేయడమే కదా చూడండి మన ప్రభు చెప్తుంది మన శత్రువే ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టమన్నాడు చూడండి అలాగే గట్టిగా ఉంటే మన ప్రభు దాహం ఇవ్వమని చెప్తుడు కీడు జయింపబడక మేలు కీడును జయించుము కాబట్టి మనము మేలే చెయ్యాల కీడు చెయ్యొద్దు అని ఎందుకు ప్రభు చెప్తున్నాడంటే మనకిచ్చిన పిలుపు ఏంటంటే ఆయన నీ మీద కలిగిన పిలుపేందో నా మీద కలిగిన పిలుపేందో అది ఆయననే చూసుకుంటాడు కానీ మనమైతే ఎవరి మీద మనకు ఉండొద్దు మనం ఎట్లా ఉండాల చిన్న పిల్లల మనస్తత్వం అంటే వాళ్ళకి ఏమీ తెలియదు నీకు కూడా ఏమీ తెలియనట్టు ఉండాల మనలో కోపం ఉండొద్దు నువ్వు కోపపడి చూడండి కోపం వస్తే ఏమొస్తుంది దూషిస్తావు నోటి భూతులు వస్తాయి నువ్వేం చేస్తావు ఆగ్రహం వస్తుంది వాడిని చంపేదాకా నువ్వు ఇంకా వదలవన్నట్టు కాబట్టి మనలో ఈ గుణాలు ఉండొద్దు కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడు మన ప్రభు ఎందుకంటే ఈ లోకము దాని ఆశ అన్ని గతించిపోతాయి దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరము నిలుచును కాబట్టి ఇది ఆయన చిత్తమే కదా నువ్వు క్షమించడము నువ్వు కనికరించడము శత్రువుని కూడా ప్రేమించడము ఆకలి ఉన్న వాడికి ఆకలి పెట్టమన్నాడు మన ప్రాభు చూడండి అది నీ శత్రువైన ఆకలి ఉంటే అంటే శత్రువుకులకు కూడా ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టగలం అంటే గల మనసు ఉంటేనే చేయగలం అంటే మన ప్రభు మనలో ఉంటేనే చేయగలం ఈ లోకంలో ఉంటే నువ్వు చేయడం అది నీకు అసాధ్యమే ఒక్క ప్రభు ఆత్మ నీలో ఉంటేనే అప్పుడే నువ్వు చేయగలవు కాబట్టి మనమైతే మన పిలుపు ప్రకారం మనం జీవించాలా మనం పరిశుద్ధంగా జీవించాలా కాబట్టి నువ్వు ఎంత ప్రాయసపడి ఎంత సువార్త ప్రకటించినా నువ్వు క్షమించలేని వాళ్ళలాగా ఉంటే నీ పాపాలకు క్షమాపణ ఉండదు నువ్వు కనికరించకపోతే నీకు కనికరం లేని తీర్పు పొందుతుంది కాబట్టి నువ్వు పగ తీర్చుకోవద్దు ఈ పగ ఎవరు తీర్చుకుంటారు ఈ శత్రువులాగా ఫీల్ అయిన వాళ్ళే పగ కానీ మన ప్రభు మనకు చెప్తుంది ఏంటంటే వాణ్ణి వాణ్ణి క్రియల చొప్పున నేనే వాళ్ళకి ఫలం నువ్వు మాత్రము వాడికి ప్రేమనే చూపించు వాడిని క్షమించని మన ప్రభు చెప్తుండదు ఎందుకంటే మన ప్రభువే మనకు తీర్పు తీర్చేది మనం ఎవరం తీర్పు తీర్చొద్దు కాబట్టి అది ఆయన పని వాని వాని క్రియల చొప్పున ఫలం ఇచ్చి ఆయననే డిసైడ్ చేస్తాడు కాబట్టి నువ్వు నేను మనము నిందలేకుండా పరిశుద్ధంగా జీవించాల మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవం కలిగిన దేవాయసయ్య నీకు వందనాలు ప్రభ అవును ప్రభ నాయన మేమేమైనా ప్రభా తండ్రి ఒకవేళ నేనైనా నా తండ్రి ఎవరి పట్ల నా క్షమించలేని హృదయం నల ఉంటే నాయన నువ్వు కలిగినా జాలి గల మనసు నాకు దయచే ప్రభా ఎందుకంటే మేము అందరినీ క్షమించాలా ప్రభ అందరితో సమాధాన పడాలా అందరికీ ప్రభా నాయన కనికరించాలా తండ్రి లేమిలో ఉన్న వాళ్ళకి మేమేం చేయాలా వాళ్ళకి సహాయపడాలా ప్రభ మా విరోధి అయిన లేమి లేకుండా ఉంటే మేము సహాయపడాలా అందరితో సమాధాన చివరి వరకు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మేము జీవించాలా మా మీద ఎలాంటి నింద లేకుండా ఎలాంటి నిష్కలంకం లేకుండా భక్తితో జాగర్తగా మమ్మల్ని ఉండమన్నావు ప్రభ కాబట్టి ఆ భక్తి అంటే నీ వాక్యం ఉంటేనే వస్తుంది ప్రభా ఆ వాక్యానుసారంగా నడుచుకుంటాం వాక్యం నుంచి తారుమారైతేనే మాలో భక్తిహీనులు అయిపోతాం ప్రభా కాబట్టి భక్తిహీనులే నాయన వాక్యం ఉంది ప్రభా భక్తిహీనులే రక్షింపబడకపోతే అసలు వాక్యమే తెలియని వాళ్ళ పరిస్థితి ఏందని వాక్యం ఉంది కాబట్టి ప్రభా నాయన మేము భక్తిహీనులాగా ఉండొద్దు ప్రభ నీ వాక్యం ప్రకారంగా నడుచుకునే వాళ్ళగా ఉండాలా ఆ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా ప్రతిదీ ప్రభ నీ మహిమ కొరకే మేము ఉండాలా ప్రభా తండ్రి కాబట్టి మా క్రియలన్నీ పరిశుద్ధంగా ఉండాలా నీ వాక్యం ఉంటేనే విశ్వాసం ఉంటది ఆ వాక్యం ఉంటేనే క్రియలు కూడా ఉంటాయి ప్రభా కాబట్టి నీ వాక్యమే నీవు ప్రభ అదే మాకు అనుదిన ఆహారం మాకు ఈ జీవమైన ఆహారమే ఈ వాక్యం ప్రభా ఆ వాక్యము మేము దినదినము తినాలా ప్రభ ఈ లోకంలో ఆత్రంగా ఎట్లా తింటున్నారో దానికన్నా ఈ వాక్యానం ఆహారమే మేము దినదినము ఎక్కువ తినాలా ఎక్కువ దానిలో మేము బలంగా జీవించాలా ప్రభా ఈ వాక్యంలోనే మేము ఆత్మలో బ్రతకగలం ప్రభా ఈ వాక్యం లేకపోతే మేము బ్రతకలేం ప్రభా అది జీవించట మాకు అది అసాధ్యము ప్రభా వాక్యం లేకపోతే కాబట్టి వాక్యానుసారంగా మేము నడుచుకొని నీ యొక్క ప్రణాళిక చొప్పున మేము నడుచుకొని ముందుకు పోయేలాగునా నీ యొక్క కృప నీ ప్రేమ నేనా మమ్మల్ని రక్షించి దినమంతా మాకు తోడుగా ఉండి కాపాడినందుకు నీకు వేలాది వంద నాలుగు కోట్లాది కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మెయిన్ హాలియా అబ్రహం విశాఖ యాకొక్కల గొప్ప దేవ మీకే బాధనైనా ప్రభు మీరు అనేక సార్లు మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తున్న అనిపిస్తుంది మీకు ఎంతో బంధనాలు సార్ ఈ మధ్యాహ్న కాలం నెరు మీరు మరోసారి జ్ఞాపకం చేస్తారు తనుమా ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడే కంటెంట్లీ ఫర్ లవ్ అని కొన్ని పత్రికల పౌలు జ్ఞాపకం చేస్తారు ప్రభు అవునైనా ప్రేమ కలిగి ఉంటే తన్మల్ పెనుగు రావడం అన్నారు దాని పూర్తి ఒక ట్టి మీకు వణనాలుస్ అయ్యా అటువంటి తనంపు జీవన విధానం మాకు అనుగ్రహించండి అది కేవలం మీ యొక్క పరిశుధాత్మ ద్వారానే సాధ్యం నైనా ఇది మనుషులకా సాధ్యమే కానీ మీకు సమస్తం సాధ్యం ఇస్ అయ్యాలి అందుకు మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం మాట్లాడాలంటే మీకు పరిశుధాత్మ ఉండాల ప్రభ లేకుంటే ద్వేషమే వస్తుంది కోపమే వస్తుంది ప్రభ మనోట్ల నుంచి సంపూర్ణంగా మీ యొక్క ఆత్మలు లీనమో లాగనో మాకు సహాయపడమని ప్రార్థిస్తాం అంతకు కాకుండా ప్రభ ఇంకా విశేషంగా తను లోతులోనికి పోవాలా ప్రభా అదే మీరు పౌల ద్వారా జ్ఞాపకం చేసినారు కాబట్టి నేను ఆ ప్రేమ ఎటువంటిది అనేది దాన్ని లోతు విడల్పు అవన్నీ మీరు హెచ్చరించినారు ప్రభావ అటువంటి తను లోతు విడల్పు రుచి చేసి అనుభవపూర్వకంగా దాన్ని అనేక పంచుకోవాలా అటువంటి సేవ జీవితం అవసరం తండ్రి కనికరించమని ప్రార్థిస్తున్నాను కృపగల తండ్రి మీకెస్తా లేసయ మా ప్రాణాలు అన్నిటికీ జవాబదీ చేసినందుకు మీకు వదనాలు ప్రభావ మా చుట్టూ కంచబెట్టి కాపాడుతున్నందుకు శత్రు మీద ఓ ప్రభావం మాకు అధికారం ఇచ్చినారు ప్రభావం శత్రుకి దొరకలేకుండా మమ్మల్ని దాచిపెట్టుకున్నారు మీకెంతో వందనాలు వేసాయి కాబట్టి నిర్లక్ష్యంగా లేకుండా ప్రతి దశలో మిమ్మల్ని మహిమ మహిమ పరుస్తూ మీ యొక్క నామాన్ని ధనపరుస్తూ ధైర్యంగా మీ చింత నడిపించాలి మీ నీతి సత్యాన్ని ప్రకటించాలి ఎవరున్నా కానీ భయపడానికి వెళ్ళేది ప్రభావ శర్రాన్ని చంపువానికి భయపడద్దు ఆత్మని చంపువానికి భయపడమన్నారు నేను కాబట్టి నేను మీ అంతే భయం కలగాల మీ యొక్క ముఖ కాంతి నేతలు స్వీకరించాల ప్రభావం స్వీకరించాల ప్రభావ మేము ఆ వర్షం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నేను ఈ మధ్యాహ్న కాలం ప్రభావ ప్రతి బ్రదర్ సిస్టర్స్ ని ఆదరించండి ఆశ్రయించండి స్వసతలు దండి అద్భుతాలు చెల్లించండి అందరినీ మీరు ఆగ్రవర్షపరుచుకోమని ఏ శుక్రీశ్రీరామం ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవా సర్వ సంపూర్ణ మహోనతులకు తండ్రి నీకు వందాలి సయ్య గొప్ప దేవ పరిశుద్ధి జీవం గల తండ్రి నీకే వందాలి సయ్యా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకున్న అయినా దివారాత్రుమ్మలు కాచి కాపాడిన దేవ కృప నీకే కృతజ్ఞత నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే సమర్పించుకున్నవైనా గొప్ప దేవానికి వందాలిసయ్యైనా మీ కృప విముడ కృప అనుగ్రహించి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు అయినా నీకు వందాలు ఈ యొక్క మధ్యకాల సమయంలో నాయనా మీ యొక్క నీకు వందనాలు ప్రభావ ప్రతి దశలో ప్రభావ మేము ప్రేమ కలిగి ఉండటకు మేము ప్రయాస పడాలా ప్రభావ కుస్తీ పడాలా ప్రభావన తండ్రి ఇస్త ప్రభా ఎందుకంటే ఆ ప్రేమ ఓ ప్రభావ ఆ కలువరిసిలో మీరు చూపించిన ప్రేమనైనా అది లోకాతీతమైన ప్రేమ కాదు ప్రభావ మీ చూపించిన ప్రేమలో మేము ప్రయాసపడాలా తండ్రి ఆ ప్రేమ మేము అనేకులకు మేము ఎందుకంటే ఈ లోకంలో ప్రేమ లేదు ప్రభావ అంత ద్వేషంతో నిండుకుంది లోకం అంతా కాబట్టి మేమందరం అనైనా మీకు ప్రేమను మీరు రుచి చూపించాలా మనుషులకు అనేకులకు ప్రభావ రక్షణ భూములకు మేము అనేకులు మీరు నడిపించాలా ప్రభావ నాయన ఇస్త ప్రావిధి లేని వారిని ప్రభావ నీతిమంతుల జ్ఞానంతో మేము నడిపించాలా ప్రాభ నా తండ్రి నా దేవా మీ కొరకు ఆయత్త పడిన ప్రతి ప్రజలందరూ మేము సిద్ధపరచాలా మీ కొరకునైనా ఎందుకంటే మీరు ఆకడ బహు సమీప ఉంది ప్రాభ నైనా మీరు ఆకడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు కాబట్టి నాయన మేము జాగ్రత్తగా జీవించాలా ప్రతి దశలోనైనా ఎక్కడ కూడా ప్రభావ మమ్మల్ని ఎంతగా ఎదిరించినా కానీ ప్రభావ మీ ప్రేమే మా హృదయం నుంచి రావాలా ప్రభావ ఎందుకంటే మీకు శాశ్వతమైంది మీ ప్రేమనైనా ఆ ప్రేమతో మమ్మల్ని అందరినీ కాబట్టి మేము కూడా ఆ ప్రేమను మనుషులకు చూపించాలా ప్రాభ నా తండ్రి ఏసు ప్రభ లాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రాదిష్టమైన మాటతో కాక నాలుగుతో కాక ప్రభ క్రియతో జరగాల ప్రభ నోటి మాట కాదు ప్రవ్వా ఆయన క్రియరూపకంగా అది చూపించాలి మీ ప్రేమను అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు ఆత్మ నడిపింపు మాకు అందరికీ అనుగ్రించమని ప్రాదిష్టమైన కృపమైన నీకే వన్నా నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నారనే గొప్ప దేవ మీ వాక్య మరుదని మేము అడుగున ప్రవ్వ మేము మీ కొరకు జాగ్రత్తగా పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలా అని సహాయపడండి నా దేవ నా ప్రభావ మీరు అక్కడ తొలగొంది ప్రభా మీ సిద్ధపడే నీకులు మీరు సిద్ధపచ్చాలా అలాంటి సేవలు మమ్మల్ని అందరినీ నడిపించండి ప్రదర్శిస్తారు అందరు మీరు ఆశ్రవదించండి నూతనగా మీరు అభిషేకించి ప్రభావ ప్రతి చోట మీ కొరకు మిమ్మల్ని అందరినీ సాశ్లు పెట్టుకోమని ప్రాదిష్టమైన గొప్ప దేవ మీ ఉంటుంది బహుశ్రమల కాలమైనా ఈ శ్రమంలో ఎవరు కూడా ప్రభ కదిలింపబడకుండా ఏ శ్రమలో ఇచ్చినా కానీ ప్రభ ప్రతిదీ ముందుకు పోవాలి ఎందుకంటే వాడు ప్రభావ వాడి బలం మీద ప్రభావ ఓ ప్రభావ శత్రు బలం మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు నేను అధికారం మీ మహిళమర్త మేమే వాడుకొని ముందుకు సాగిపోవాలా వారి చేతిలో ఎంతో మంది బంధిపబడినారు ఉన్నారు వాళ్ళందరినీ ప్రభావ మేము బయట తీసుకొని రావాలా నైన మీ చెంతేము నడిపించాలా ప్రభ ఓ దేవా అలాంటి దృక్పథంతో ప్రభావ అలాంటి ఆసక్తితోని ప్రభావ మేము ముందుకు పోవాలని సహాయపడమని ప్రార్థం దేని విషయంలో మేము భయపడకుండా చింతించుకున్నైనా విశ్వాసం అనే కర్తైన దేవ నువ్వే ప్రభావ మా విశ్వాసాన్ని బలపరిచేవాడు కూడా నువ్వే ప్రవ్వ కాబట్టి మాకు ఇప్పుడున్న విశ్వాసం సరిపోదు ప్రభ మా ఇంకా బలపరచండి మీ ప్రేమతో మా హృదయాలు నింపని ప్రవ్వ మీ ప్రేమ మేము మీ మనుషుని పొందుకొని ముందుకు పోవాలా అనేకులు మీ ప్రేమ చూపించాలా అలాంటి సేవా జీతాలు మిమ్మల్ని గొప్ప దేవనతాన్ని నీకు అందాలి సంక్రా ఎంతమంది రాలేదు ఆ బ్రదర్స్ అందరూ కూడా మీరు ఆశీర్దించి దీవించండి తిరిగి ప్రభావం మీ అందరూ నడిపించండి ప్రతి ఒక్క మీలు కట్టండి బలపరచండి మీ కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి పరిశుద్ధంగా మీ కొరకు జీవించలాగిన విశేషంగా ప్రభావ మీకు నీతి సక్తిని మీరు ధైర్యంగా ప్రకటించాలా నీకులకి అలాగంటే సేవా జీతంలో మమ్మల్ని అందరూ నడిపించేమని ప్రాదిష్టమైన చంద్రశేఖర అన్నకు మంచి ఆరోగ్యంగా ఇచ్చే ఉద్యోగ స్థలాలు మీరు తోడునని ప్రభావ ప్రతి ఆటంకాలను కొట్టివేమని మీరు గొప్ప కార్యం జరిగించాన్ని కుటుంబ చుట్టూ అగ్ని కంచివండి ఓ ప్రభ తండ్రి ఇస్తే పిల్లల చుట్టూ మీ కంచేసి మీరు కాపాడండి ప్రభావం చదువులు ఉన్నత స్థితులు మీరు లేవనెత్తండి పశుధాత్మ అభిషేకంతో నింపి ప్రభ ఓ దేవా ఇస్తే ప్రభ మీ కొరకు సాక్షిని పెట్టుకోని ప్రభావ నీ కుటుంబంలో అందరినీ ఆదరణ సమాధానం వేయిచేసే ప్రవా దుఃఖాన్ని కొట్టివేసి మీరు బలపరిచి మీకు వరకు సాక్షిని పెట్టుకోండి నా తండ్రి నీకు వందలు ఇస్తే ప్రభావ మా ప్రియులు ఎంతోమంది ఉన్నారు మా సాహసంలో ప్రభావ వాళ్ళందరూ ప్రభ తిరిగి మీకు చెంతకు రావాలా ప్రభావ నైనా మరొక అవకాశం పిల్లలందరికీ అనుగ్రహించి తిరిగి సత్యంలో స్థిరపడి మీకు వరకు జీవించలాగన సాయపడమని ప్రతి చోట మీ కుర్ప అందరినీ సాక్షిని పెట్టుకో మీరు ఆఖరు సిద్ధపరచుకోమని ఓ ప్రభు వాకింగ్ చెప్పిన డిలీప్ కదా కూడా మీరు ఆశ్రవదించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాధిష్ నాం తండ్రి ఆ మేన్ సరే నేను చేస్తున్నా ప్రభు క్రీస్తు వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభు మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందన ప్రతి ఒక్కరు హృదయంలో ప్రభా మీ వాక్యాన్ని మీరు కటిఫలింపు మీరు దయచేయండి ప్రభా మీ కృపలు మీ కనికరంలో రజ ప్రతి ఒక్కరు మీలో మీ నామాన్ని స్మరిస్తూ మీ నామం ని గనపరుస్తూ ముందుకు నడవాలా మా గొప్ప మీరే ప్రభావ మీ కొరకై నిరీక్షను కలిగి ఉన్న ఈ జీవితం వెనక అడుగు పడుగున్న ప్రభా మీ కొరకై రోషన్ కలిగి ముందుకు వెళ్ళాలా మీ నామం మైమార్దం మీ ప్రభా ండి కనిక జీవించండి రాజా గొప్ప దేవ మీకు వంద ప్రభావం మీరే తోడుగా నీడగా ఉండి దేవ మీ యొక్క ఆత్మని పొందుకొని దేవ ఉగ్రతకి లోన్ దాని నుంచి పబ్లిక్ ని ఎలా తప్పించాలో మేము ఎలా ప్రభావం నడిపింపబడాలి మీ యొక్క పురుషుధాత్మ శక్తి బలం చేత నడిపించమని ఏ స్థుక్రీస్తున్నా మమ్మల్ని ప్రార్థన్యస్తున్నాం పరశుద బదర్ చేయం చేస్తూ ఉంట పరిశుద్ధ ప్రేమ గల దేవ జయము గల తండ్రి ఎస్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్తమైన మా తండ్రి నీకు వేలాది వందనాలు తండ్రి నీ పాదాలకు వందనాలు ప్రభావ ఇవి తండ్రి గడిచిన కాలం అంతా మన కాచి కాపాడిన ప్రవాహ తండ్రి ఇప్పటివరకు నా తండ్రి సజీవ లేఖలో ఉంచినో ప్రభావ ప్రతి పనిలోని సహాయం అనుగ్రహించిన ప్రభావ ప్రతి పనిలో విజయం అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావం యుగ యుగంలో మీకే చెల్లించుకుంటున్నాం తండ్రి స్థుతులు స్తోత్రాలు మీకే చెల్లించుకుంటున్నాం ప్రాభం ఇదిగానే మధ్యాహ్న కాల సమయంలో ప్రభావం మీరు మాతో మాట్లాడిన మీకే వందనాల అవును తండ్రి నేను మీరు మా ప్రవర్తనను చూసే ప్రాభం మీరు ఫలం ఇస్తారు ప్రాభం మీరు మా చూసే ప్రభావం మీరు తీర్పునిస్తారో ప్రాభ అవును తండ్రి నేను అటువంటి మంచి ప్రవర్తన మేము కలిగి ఉండాలా ప్రాభం అన్న తండ్రి నేను మీకు ఇష్టమైన ప్రవర్తనలో మీ ఉండాలా ప్రాభం నేను ఎంతో పాపంలో ఉన్నప్పుడు ప్రభావ నా తండ్రి ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించినారు ప్రాభ నీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి నాయన నా ప్రభావ పాపిస్టులు వాళ్ళమైన మమ్మల్ని కూడా మీరు పరిశుద్ధపరచగలిగిన దేవుడు నా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరిచిన ప్రభావ నీకు వందనాలు ఇస్తాయా నా తండ్రి నాయన ఆ పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ పోవాలా ప్రభావ ఎక్కడ ప్రభావ మంచారు మచ్చలు కానీ నాయన ఎటువంటి పాపం మరకలు కానీ అంటకుండా ఎటువంటి నిందలు మన నింద వాళ్ళ అంటకుండా ప్రభావ జాగ్రత్తగా ముందుకు సాగాలో ప్రాభ అయినా ఇటువంటి దుష్టునికి మేము చోటు ఇవ్వకూడదు ప్రభావ ఎటువంటి అపవాతి తంత్రాలు మేము పడిపోయినాయన అప్ప పాపానికి చోటు ఇవ్వకూడదు బ్రావ్వు ఆ తండ్రి నైనా మీరే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి ప్రభావ మీ సహాయం లేకపోతే మేము ముందుకు సాగలేం ప్రభావ ప్రతి క్షణం తండ్రి నైనా మీ యొక్క సహాయం చెప్పిన మేము ముందుకు సాగల ప్రభా అతని మీరే మా ప్రతి పళ్ళ విజయం అనుగ్రహించండి ప్రభావ నా పట్ల తండ్రి మీకు ఏదైనా ఆయాస్కరం ఉందంటే క్షమించండి ప్రభావ నా తండ్రి అయినా యొక్క అభివృద్ధి తండ్రి మీకు క్షమించండి ప్రభావ అతను మీ యొక్క ప్రేమలు తండ్రి నైనా అనేక పంచాల మీకు సువార్థ ప్రకటించాలా ప్రభావ మీ భారని సిలి మీ శిలువలు ఎత్తుకొని ఆ తండ్రి అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రాభ నేను మేము వెళ్ళే ప్రతి చోట మీరే విజయం అనుగ్రహించండి తండ్రి నేను ముఖ్యంగా తండ్రి మా ప్రవర్తనలో మేము ఎంతో జాగ్రత్తగా ఉండాలా మా ప్రవర్తనను మా పరిశుద్ధతను మేము కాపాడుకుని ఆ తండ్రిని రాకడ వరకు నైనా మేము సిద్ధపడి ఉండాలా ప్రాభ అటువంటి కృపను మా అందరికీ అనుగ్రహించండి తండ్రి ఇదిగో నైనా వరితే ప్రాభ నిరాశ్రీలే ప్రభ ఆయన తండ్రి నీ పని నిన్ను వేడుకుంటుంటారో ప్రాభ ఎవరైతే నాయన అనారోగ్యాలుగా తండ్రి నేను వెళ్తూ ఉంటారో ప్రభావ ఎవరైతే దీనుల్లో ఉంటారో ప్రాభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరికి నైనా మీరు సహాయం అనుగ్రహించండి ప్రభావ అనారోగ్యలు ఉన్న వాళ్ళకి అనుగ్రహించండి ప్రాభ నేను బలహీనతలు ఉన్న వాళ్ళని బలపరిచిన వాళ్ళని నేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అబద్ధ బదులు ఉన్న విడిపించి ముందుకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభావ నేను ప్రతి ఒక్కరూ ప్రభావ నైనా మీ యొక్క అక్కడికి సిద్ధపడాలో ప్రభావ మీరు అనుగ్రహించండి తండ్రి గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ని సిస్టర్స్ని మీరు ఆశీర్వదించండి ప్రాభ ప్రతి ఒక్కరి ద్వారా నేను మీరు గొప్ప సేవ జరిగించేది తండ్రి నేను ప్రతి ఒక్కరికే తోడుండండి ప్రాభాన తండ్రి ఆయన ప్రతి ఒక్కరం ప్రాభ నీ యొక్క నమ మహిమాదమే పనిచేయాల ప్రాభ ఆయన ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో మీ తండ్రి ఎంతో జాగ్రత్తగా వివేకంతో నాయన జాగ్రత్తగా ఉండాల ప్రాభ అటువంటి జ్ఞానము నా తండ్రి అన్యులకు స్వార్థ చెప్పే జ్ఞానమును కూడా మాకు అనుగ్రహించమని తండ్రి మీరేనాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో మాత్రం మాట్లాడిన తండ్రి ఇంత గొప్ప దరిత్ర మాకు అనుగ్రహించుకుంది కానీ వేలాది వంద నాలుగు కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అజరెడ్డి నేస్త క్రీస్తు పరిశుద్ధ నమంలో ప్రార్థించి పెడుకుంటున్నా ఆశీర్వాదం మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికీ వైరస్ బాధితులకి కేబీపీ గ్రూప్ ప్రదర్శిస్తారు అందరికీ వాళ్ళ కుటుంబాల పిల్లలకి అందరికీ సదాకాలం తోడైన అన్నా